మనం ప్రేర్ చేసాం సోదం విశ్వ ప్రభా బ్రహ్మ దేవ విశాఖ దేవబుల దివ గొప్ప దేవ మహాకృపగల దేవాన్ని ఇస్తుతం ఈ దినమంతా సాయం చేస్తా ఇంత ముందు మీరు నడిపించండి నా దేవాన్ని ఇస్తున్నాం ఇంతమంది చూడలేకున్నారు మాకు సజ్జను పెట్టిన దేవాన్ని దేవాన్ని కారణించేయండి అలాది ఐశ్వ్రభ నా దీవాన్ని ఇస్తుతం పాఠశాల వాక్యాలి నడిపించండి మీ ఆత్మ నడిపించి మా సబ్బుద్ధి తొలగించండి వాళ్ళ జ్ఞానం మరిగించండి రాక సమీపించండి భయంకర దినాలు విశ్వ అలలియా గొప్ప జనం ప్రభా అలలియా నాది అమల తేస ప్రభా శం పాలవుతుంది కనుక నన్ను ఏడిపించాలా ఆ భారం ఆత్మల భారం కన్నీ పరాధ దయచేసి పరిశుధాత్మ నడిపి తెచ్చి నాటకాలు గద్దించి దురాత్మను కాల్చేసి మీరు మాకు సహాయం వినిస్తున్నాం దరించేను నీ ప్రేమే నను ఆదరించేను నీ కృపయే నను దాచి కాపాడేను నిపయే దాచి కాడేను సమయోచనా నీ కృపయే నను దాచికా పాడేను నిపయే దాచికా పాడేను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను చీకటికెరటాలలో కృంగినా వేలలో చీకటి కెరటాలలో కృంగిన వేలలో ఉదయించే నూనీ కృపనా ఎదలో చెదరిన మన సే నూతనమాయనా ఉదయించేను కృపనాదలో చెదరిన మన సే నూతనమాయనా మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయ్యే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను యోచనా నిపయే నన్ను దాచికా పాడేను నికృపే దాచికా పాడేను సమయోచనా నిపయే నన్ను దాచికా పాడేను నికృపే దాచికా పాడేను ల సూచకమిన మందమానీకై బల సూచకమిన మందమానీకై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నిం ప్రీతి సజీవయాగమయ్యుక్తమైన సేవై ఆత్మాషేకముతో నన్ను నిం ప్రీతి సంగక్షేమ మేనా ప్రాణమాయన సంగక్షేమ మేనా ప్రాణమాయన నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నిపయే నను దాచి కాపాడేను నిపయే దాచి కాపాడేను మయోచితమైన నీ కృపయే నన్ను దాచికా పాడెను నీ కృపయే దాచికా పాడెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే ఆదరించేను అలా థ్యాంక్ బ్రదర్ ప్రైజ్ లోడ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లో హలో బ్రదర్ ప్రెసిడెంట్ తప్పకుండా చిన్నగా ప్రార్థన చేసుకుందాం ప్రభు మనల్ని ఆశ్రయించి ఈరోజు మనకు అనుగ్రహించిన ఈ యొక్క బట్టి ఎంతో దినం చూడలేని స్థితిలో ఉంటుండగా మనందరినీ సజ్జులకి వెళ్ళబెట్టాడు ఎంతమంది తెలుసు యాక్చువల్ గా కరోనా వైరస్ కంటే జలుబుతో కూడా పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఏమంటే కరోనా వైరస్కి చనిపోయిన వాళ్ళ డేటానే మనకి టెలివిజన్స్లో న్యూస్ పేపర్ల కనిపిస్తూ ఉంటుంది కానీ ఇతర రోగాలతో చనిపోయిన డేటా కనిపిస్తుందా అంత మోసం అన్నట్టు టెలివిజన్స్ న్యూస్ పేపర్లు చాలా మంది చనిపోతూ ఉంటారు ప్రతిరోజు లక్షల మంది చనిపోతారు ఈ దేశంలో కరోనా వైరస్కి చనిపోయిన వాళ్ళ ఫ్యాక్ట్సే కనిపిస్తున్నాయి అనేసి మనం అరే ఇంత ఇంతమంది చనిపోతున్నారు అనుకుంటున్నాం కానీ కేవలం జలుబు తన జలుబుతో చనిపోతారు వాడన్నా అట్లా చనిపోతున్నాం మనసు ఈ దేశంలో అటువంటి కాలంలో మనం ఉంటున్నాం క్యాన్సర్ కింద మంది చనిపోతున్నారు హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు షుగర్తో చనిపోతున్నారు స్ట్రోక్స్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి చనిపోతున్నారు రకరకాల రోగాలతోని హెచ్ఐవితోని చనిపోతున్నారు మనుషులు ఎందుకంటే మనం ముద్దుండి మరణ ఆ కాలము అనేది నేను నాలుగవ సంబంధించిన బోధన చూస్తా ఉన్నాం మనం ఈరోజు కొన్ని విషయాలు దీర్ఘం మరోసారి ప్యాక్ వెళ్తాం మనము ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను వీటిని ధ్యానిస్తున్నాను కానీ ఆ రోజులలో నాకు అవి ఓపెన్ కానీ నా మైండ్ లో నాకు అది కానీ ఈ రోజు ఇవన్నీ వెళ్ళిపోవాలి కాబట్టి ప్రభు ఓపెన్ చేస్తున్నాడని నేను అమ్ముతున్నాను ముఖ్యంగా ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానించక ముందు చిన్నగా ప్రార్థన చేసుకొని ధ్యానిస్తాం పరుషుతులు ఒక మీకు వనాలనైనా గొప్ప దేవ మీకే కృతజ్ఞతలనైనా మహిమ గల తండ్రి మీకే ఈ ఉదయ నుంచి ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినైనా మాకు మంచి అవకాశం ఇచ్చినారు ప్రభు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ధ్యానించలేని స్థితిలో ఈ లోకం ఉంటుంది క్రైస్తవ జీవితం ఉంటుంది కానీ మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి మాకు ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వన మేమేమి రుణం చెల్లించుకోలేం ప్రభావ మీ యొక్క రక్షణ కార్యం మా జీవితాల్లో చేసినందుకు ఆయన కల్వరి శిలలో మా పాపం శాపం రోగంలను వ్యసనాలని మీరు భరించినారు వాటన్నిటి నుంచి మాకు బిడ్డలు కల్పించి మా పాపాలు క్షమించినారు మీ బిడ్డలుగా స్వీకరించినారు కృపవారులు అనుగరించినారు అవును ప్రభా ఆత్మఫలాలు అనుగ్రించినారు పర్లోకపు జ్ఞానం అనుగరించినారు కాచి కాపాడినారు మీకే సమస్త ఘనత మహిమ మేము ఈ మధ్యాహ్న కాలం మరోసారి మేము జ్ఞాపకం తీసుకుంటున్నాం ప్రభా ప్రజ్ఞానగ్రంథం మొదట గని మీరు చెప్పినారు నేను ఈ గ్రంథంలో రాయబడ్డ వాటిని ధ్యానించేవాడు ధన్యుడని అవును ప్రభా ఎందుకు ధ్యానించాలా ఎందుకు ధన్యత ఇందులో భవిష్యత్తులో జరగబోయే విషయాలు మీరు అక్కడ ఒక తరం వారు అవి విని తప్పించుకోవాల శ్రమలనేసి మీరు అక్కడ భద్రపరిచినారు తప్పించుకున్నవాడే ధన్యుడు చిక్కబడ్డవాడు బలహీనుడు కాబట్టి నైనా ఎవరు కూడా చిక్కబడద్దన్న ఆశతోని మీరు వాటన్నిటి మాకు చూపిస్తున్నారని మేము నమ్ముతున్నాం వీటిని గ్రహించి ఎవరు కూడా అలా చెక్కబడకుండా శ్రమలకుండా హత సాక్షులు మీ కొడుకు సాక్షిగా జీవించాలంటే వాటి నుంచి తప్పించుకోవాలా కాబట్టి అటువంటి ధన్యత అందరూ పొందుకోవాలన్న ఆసక్తితోనే మేము వీటిని చూడగలుగుతున్నాం ప్రభావ మీరు ఇచ్చిన ఆ యొక్క భాగ్యాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించండి ఎందుకంటే ప్రభావ ఇవి బహు కష్టకరమైనవి ప్రకృతి సహజంగా చూసేవి కానీ ప్రతి కామెంట్రీస్ ప్రకృతి సహజంగానే చూపిస్తున్నాయి బోధకులు ప్రకృతి సహజంగానే వీటిని విశ్దీకరిస్తున్నారు కానీ మీరు వాటిని చూపిస్తున్నారు ఆత్మీయ దశలో ఏరీతి ఉంటే ఈ యొక్క చిహ్నాలు ఈ పుస్తకంలో రాయబడ్డ అన్ని ఆత్మీయ దశలో ఉన్నాయి ఆత్మీయ దశ నుంచి తిరిగి ప్రకృతి సహజంగా దీపిస్తున్నారు వాటిని బట్టి మీకు ఎంతో బాధనాలు ప్రభా కేవలం పాత నిబంధన కాలంలో వారికి దృష్టాంతాలుగా జరిగినాయి ప్రభా ప్రకృతి సహజంగా జరిగినాయి ప్రభా కానీ యుగాంత మందున మాకు అవి ఆత్మీయ దశలో జరుగుతున్నాయి కానీ బుద్ధి తెచ్చుకోవాల్సింది అన్న విషయాన్ని హెచ్చరించారు అక్కడ వీటన్నిటిని మేము గ్రహించి మేము నేర్చుకోవాలా ప్రభా మర్చిపోవద్దు ప్రభా దాన్ని నెమ్మరు వేసుకోవాలా భద్రపరచుకోవాలా వాటిని తిరిగి తిరిగి ధ్యానించాలా ధ్యానించినాక అనేట్లు మేము ప్రకటించాలా ప్రభా మీరు మాకు ముందుగానే హెచ్చరించినారు ప్రభా ఎన్నో సమాచారం చేతి జ్ఞాపకం చేయబడుతుంది మా ఎవడి సేవ వాడిదే ఎవడి లెక్క వాడిదే ఎవడి సేవా విధానం వాడిదే కానీ అందరూ అప్పసుల బోధలు ఉండాలా ప్రవక్తలు వేసిన పునాది మీద అపోస్తలు వేసిన పునాది మీద కట్టబడ్డ గోడల్లాగుండాలా అని మీరు మొత్తం మాకు చెప్పినారు ప్రభా మేము ఎక్కడున్నా కానీ ఏ మినిస్టర్ పేరు పెట్టుకున్నా కానీ ప్రభా మిమ్మల్ని మహిమపరచాలా మిమ్మల్ని ఘనపరచాలా అవును ప్రభావ మీ నీతి సత్యాన్ని మేము ప్రకటించాలా ఇందులో రక్త సంబంధం లేదు అవును ప్రభా శారీరకమైన సంబంధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులుగానే తయారు కావాలా నిన్న దిన మీరు మా తను మాట్లాడారు మీ యొక్క స్వరూపంలో తయారు చేయబడ్డం అంటే శారీరకంగానే ఉండడం కానీ మీ పోలిక చెప్పకుండా తయారు చేయబడ్డం అంటే ఆత్మీయంగా మారినం కాబట్టి మీ పోలికలోనే మేము ఉండాలా చివరి వరకునైనా ఆత్మలోనే ఉండాలా ప్రభావ అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి మేము ఎక్కడున్నా కానీ ప్రభావ మనుషులు గుర్తించాలా మేమేదో గొప్పతనము పేర్లు సంపాదించుకోవాలని ప్రయాసపడతలేం బాప్తిజం ఇచ్చే అరణ్యంలో ఒక కేక మేము కూడా అట్లానే ఉండాలా ప్రభ వ్యక్తిగత గుర్తింపులు లేకుండా మేము ఎవరి నుంచి గొప్పతనము పేరు ప్రఖ్యాతులు పొందుకోకుండా ప్రభ మీ నుంచి బలానమ్మకమైన మంచి దసుడా ఇచ్చిన కొద్ది దాంట్లో నువ్వెంతో విశ్వాసంగా ఉండవు అన్న అభివృద్ధి కొరకు మేము ప్రయత్సపడాలా ప్రభావ ఇక మీద మీ తట్టి ఫోకస్ పెట్టుకొని ముందు పోగానే సహాయపడమని ప్రతి ఒక్కరిని మీ కొరకు సాఫ్ట్ వేలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కొన్ని వారాల నుంచి మనము ప్రకటన గ్రంథం జానిస్తున్నాం కొన్ని వారాలు ఎక్కడ కొన్ని నెలలు లాస్ట్ పోయిన సంవత్సరం నేను అనుకుంట బహుశా సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో స్టార్ట్ చేసినాం ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది ప్రకటన గ్రంథం ఆర వద్యాయం దగ్గర నేను మనం ముఖ్యంగా ఎందుకు ఆర వాద్యాం గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజు మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్న ఆరవ అధ్యాయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆరవ అధ్యాయంలో నుంచే స్టార్ట్ అవుతాయి బూరల తీర్పు ఆరవ అధ్యాయంలో అన్ని జ్ఞాపకం చేయబడతాయి బూరల తీర్పు బూరల తీర్పు అంటే మోర్ దెన్ వన్ అవర్ వన్ ఇయర్ చూసినాం మనం ఎన్నో గంటల రికార్డింగ్స్ ఉంటాయి అందులో కానీ ఆరవ అధ్యాయము ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఇక్కడి నుంచే ఈ బూరల తీర్పు ఏ రీతి ఉండబోతుంది అనేది ముందుగా హెచ్చరించండి ముందుగానే హెచ్చరించే దేవుడు రెండు మూడు సార్ల తర్వాత విడిచిపెట్టే దేవుడు ఆయన ప్రేమ అట్లుంటుంది అన్నట్టు మనం కూడా అంతే కదా అనేక పర్యాలు మన ప్రియులని మన కుటుంబీపులని హెచ్చరిస్తా ఉంటాం రెండు మూడు సార్ల తర్వాత విడిచిపెట్టేస్తాం మన సేవ కూడా అంతే మన సేవలు కూడా అందుకే మనం వాక్యం ఎన్నిసార్లు చెప్పినాను లోబడికి వాడు హఠాత్తుగా నాశనం వాక్యం ఉంది అనేది మనం వాడడం ఎందుకంటే ఎవరు నష్టపరించడం ఆయనకి ఇష్టం లేదు మనకు ఇష్టం లేదు కాబట్టి ఆరవ ముద్ర అంత శ్రమలు ఎట్లా ఉండబోతున్నాయో అని ముందుగా హెచ్చరించిన విధానం ఇంకా ఏడవ ముద్ర తర్వాత ఏడవ ముద్ర చాలా ముఖ్యమైన ఏడవ అధ్యాయమే చూస్తాం దానికి సంబంధించిన విషయాలు ఏడవ అధ్యాయము చాలా ముఖ్యమైన అధ్యాయం బైబు అంతట్లో నాకు తెలిసిన ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల క్రితము ఏడవ అధ్యాయం నుంచి బహు ధీరంగా విశితీకరించిన కానీ ఆ రోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పలేకపోయినాను ఈసారి మటుకు దాన్ని ప్రయత్నిస్తా అప్పుడు నేను చెప్పలేదు టైం లేక నాకు ఆ రోజు నెల ఏడవ అధ్యాయంలో ఎందుకంటే ఏడవ అధ్యాయంలో ఇస్రాయల్ పదలే పరిశుద్ధ జనంగమని చెప్తా ఉంటారు మాస్టర్స్ కానీ అది కాదని నేను రుజు పరిస్తాయి రోజు దానికి ముందు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రక గ్రంథము ఆరవ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటిదిగా మొదటి ముద్ర గురించి ధ్యానించిన మనం తెల్లని గుర్రానికి సంబంధించిన విషయం తెల్లని గుర్రము రక్షణ సందేశానికి సాదృశ్యం తెలుపు నీ జీవితం తెల్లగా మారాలనేది కాబట్టి ఆ గుర్రము రక్షణ సందేశని రక్షణ సువార్థని ప్రకటించే గుర్రం లాగా మనకు కనిపిస్తూ మన ప్రభువే దాని మీద రౌతులాగా కూర్చొని వెళ్తున్నాడు విషయాన్ని మనం ధ్యానించినాం తర్వాత ఆయన ఆ రోజు ఆరంభించి రెండు వేల ఈ రోజు వరకు కూడా ఏమంటాం కాన్కరింగ్ చేస్తా వెళ్తున్నాడు అంటే పొందుకుంటా పోతున్నాడు మనుషులని తెలుగు తెలుగు బైపులో చూస్తారు మరి బాగా అర్థమవుతుంది జయించుటకు అన్న విషయాన్ని మనం అక్కడ జ్ఞానిస్తా ఉన్నాము జయించు జయించు జయించుటకు బయలు వెళ్ళను జయించు జయించుటకు బయలు వెళ్ళను ఇప్పుడు రెండు సంవత్సరం అవుతుంది ఇన్ని సంవత్సరాలు అనేక్లని రక్షణ నడిపిస్తానే ఉన్నాడు ప్రతి ఒక్కరి పాప మీద జయాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయన జయిస్తూనే ఉన్నాడు ఆయన చివరి వరకు జయించే దేవుడు ఆయన ఎప్పుడు విడిచి ఓడిపోలే ఆయన ఓడిపోడు కాబట్టి నువ్వు కూడా ఓడిపోవడానికి వెళ్ళేదు ఎన్ని ఎంత నిరుత్సాహంగా ఇంకా చూడండి నేను నిన్న నిన్న కాదు లాస్ట్ సండే లాస్ట్ సండే కూడా కాదు నేను అనుకుంట బహుశా వెన్స్డే వెన్స్డే తెల్లవారులేసి నేను వాక్యాన్ని ధ్యానిస్తుంటే నాకు ఒక విషయం వెళ్ళిపోయింది ఏంటంటే వేరింగ్ ధాన్యుల గ్రంథంలో ఒక వాక్యాన్ని చూపించాడు ఏంటంటే నాకు తెలుగుల క్యాప్కి వస్తుంది అవుట్ ఆఫ్ ద సెయింట్స్ ఎవరు చెప్పగలరు నేను చూస్తున్నా ప్రయత్నిస్తున్నా కొన్నిసార్లు ఇంగ్లీష్ లో కాబట్టి నాకు సడన్లీ తెలుగులకు రావేవి వేరింగ్ అవుట్ ఆఫ్ కాదు బ్రదర్ సైట్ అండ్ వేరింగ్ అవుట్ ద సైన్స్ అని బైబుల్లో దాని గ్రంథంలో మనం చూస్తాం బ్రదర్ అది ఏడవ అధ్యాయం చూడండి బ్రదర్ దానియల గ్రంథము ఏడవ అధ్యాయము మీరు ధ్యానించుంటారు ఎప్పుడన్నా గతంలో ఇది దానిల గ్రంథము ఏడవ అధ్యాయం నేను నేను ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే నేను వేరే అధ్యాయాలన్నీ ఓపెన్ చేసి పెట్టినా మీరే ఓపెన్ చేసుకోండి దానిల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఘోర సాధువు నేను సరేట్టుకుంటా రాజు ఆ రాజు మహోనతునికి విరోధముగా మాట్లాడుచు మహోనతుని భక్తులను నల్లగొట్టును చాలు బ్రదర్ కాబట్టి ఈరోజు ఈ విషయం నీకు అర్థం కావాలా దేవుని యొక్క దాసులని మహోనతుని దాసలను అక్కడ మహోన్నతుని భక్తుల భక్తులను ఉంది కరెక్ట్ మహోనతుని భక్తులని వాడు ఏం చేస్తున్నాడంట నలుగగొడుతున్నాడంట అయితే ప్రభావ నాకు ఎందుకు ప్రభావ కదా ఎవడు అర్థం చేసుకునే వాక్యం ఇది నీకెందుకు నువ్వు ఎందుకు నలగొట్టబడుతున్నావు ఈ లోకంలో అంటే సైతా నువ్వు నిన్ను నలగొట్టుకు ప్రయత్నిస్తున్నాడు వాడు ఎట నలగొడతాడు మనిషికి ముఖ్యమైన బలహీనత ఏందో తెలుసా మానసికమైన స్థితి నీ మైండ్ మీద కొడతాడు వాడు నీ అహం మీద కొడతాడు వాడు నువ్వు డిస్టర్బ్ అయిపోతావు నీ అహాన్ని కొడితే నువ్వు డిస్టర్బ్ అయిపోతావు కాబట్టి వాడు నలగ దేవుని భక్తులని ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల నుంచి ఎంత నల్గగొట్టినా మనం నలగొడతానే ఉంటాం ఇంకో రీతిగా చూడండి వాడు నలగొడుతున్నాడు మనం ప్రభు దగ్గర నలగొట్టబడ్డ వాళ్ళలాగా క్రైస్తవ జీవితము ఇరుగు మార్గం అయ్యేది మనకు తెలుసు వాడు కూడా నలగొడుతున్నాడు ఇంకో దిక్కు మనం కూడా నలుగగొట్ట కావాలని నలగొట్టుకుంటున్నాం ప్రభు సన్నిధులు అంటే క్రైస్తవ జీవితము ఎంతగా నలగొట్టబడ్డ జీవితం నేను అర్థం తీసుకుంటున్నా అయినా కానీ ఇది సబబే అయినా కానీ ఇది సబబే సుఖానుభవాన్ని ఆశ్రయిస్తే సబబు కాదు కదా ఈ లోకంలో సుఖం ఉంటుంది వాడు సర్వస్వం సంపాదించుకుంటాడు కానీ మనం ఆత్మ పోగొట్టుకుంటున్నరకంలో మనం అట్లా ఉండదు కదా కాబట్టి వాడు దేవుణ్ణి భక్తులని నలగొడుతున్నాడు అది ఇంగ్లీష్లో చాలా బాగుంది వేరింగ్ అవుట్ ఆఫ్ ద సైన్స్ అని అంటే వేరింగ్ అవుట్ ఆఫ్ ద సైన్స్ వేరే నలగొట్టడం అంటే వేరే తెలుగులో మనము నలగొట్టబడమని ధ్యానిస్తున్నాం కానీ వేరింగ్ అవుట్ అంటే బాగా అలిసిపోయి ఇంకా ఈ మనకి వేరింగ్ అవుట్ అంటే ఎట్లా చెప్పాలంటే ఉదాహరణకి మీరు కిచెన్లో కథలు వంట గదిలో కత్తులు వాడుతూ ఉంటారు కదా కూరగాయలను కోసి కోసి కోసి కొన్నిసార్లు ఏమవుతుందంటే నిమ్మకాయలు పులుపు పదార్థాలను కోస్తుంటే చిలుం పడుతుంది కత్తికి ఆ కత్తి పదును ఉండే కత్తి ప్రాంతాన్ని తినేస్తూ ఉంటుంది పులుపు పులుపు తినేస్తుంది అన్నట్టు తిని కొంతకాలానికి ఆ కత్తి మొత్తం సన్నగా అయిపోయి ఇంకా అసలు ఏం అన్నట్టు దాంట్లో దాన్ని ఏమంటాం వేరింగ్ అవుట్ అంటాం ఇంకా దేనికి పనికి రాంది పడేలా పడేయాల్సి వేరింగ్ అవుట్ అంటే ఇప్పుడు మోటార్ సైకిల్లో నడిపించే వాళ్ళకి తెలుస్తుంది అరే నీ టైర్ మొత్తం వేరౌట్ అయిపోయింది భయ అంటారు వేరౌట్ అయింది అంటే బాగా అరిగిపోయింది గెసరాయించింది అంట ఇక్కడ తెలంగాణ భాషలో చెప్పాలంటే మోటార్ సైకిల్ టైర్స్ గసరాయించినాయి అంటారు అంటే వేరౌట్ అయిపోయిందంటారు చెప్పండి వేరౌట్ అయినా ఇంకా పనికిరాదు కదా అట్లా తయారవుతుంది అన్నట్టు మన జీవితం మనము అనేక దశల నుంచి నలుగగొట్టబడుతున్నాం చెప్పండి ఎట్లా సహించగలవు ఒక దిక్కు సైతాన్ని నలుగొడుతున్నాడు ఇంకొక దిక్కు నిన్ను నువ్వే నలగ కొట్టుకుంటున్నావు ఆయన అంటున్నాడు ఎల్లప్పుడు ప్రభులను ఆనందించండి అంటే నువ్వు ఎక్కడ ఆనందిస్తున్నావు అది ఆగే కదా ఆనందించాలన్నది ఎంజాయ్ చేయాలా ఏసు ప్రభులు ఎంజాయ్ చేయాలా దేవుని పాటలు వింటుంటే ఎంజాయ్ చేయాలా డ్యాన్స్ చేయాలా ఎవరు చేస్తారు డ్యాన్స్ మన దగ్గర ఎవరు చేయరు హృదయంలో డ్యాన్స్ చేసుకుంటా అప్పుడారంటవా నీ ఇష్టం అది కానీ ఎంజాయ్ చేయి అది ఆజ్ఞా బోడన నిన్ను తిరుగుతుంటే వాడు నలభై పడుతుంటే ఎంజాయ్ చేయాలా లోపల నీకు వ్యతిరేకంగా ఆఫీస్లో కూడా పని చేస్తుంటే నువ్వు ఎంజాయ్ చేయాలా కానీ చేయగలవా వేరింగ్ అవుట్ అంటే అది కష్టం చూడండి నువ్వు వేరౌట్ కాకపోతే మటుకు నువ్వు పనికిరావు ఇది ఉల్టా అన్నట్టు సేవా విధానం టైర్ అరిగిపోతే పడేస్తాం కదా కానీ క్రైస్తవ జీవితం అట్లా కాదు నువ్వెంత అరిగిపోతే అంత పనిపశవు సంపద్ గారు ఎవరో చెప్పేటోడు బుల్లెట్ నడిపించటోడు ఆయన ఒకప్పట్లో చాలా కాలం కిందటమాట వాళ్ళ భార్య భద్దతో పాటు ఉన్న రోజుల్లో బుల్లెట్ తీసుకొని నడిపించాలి ఇద్దరు బుల్లెట్ ని తిరిగేటోళ్ళు నాకు ఎక్కడ కనిపించేటోళ్ళు బుల్లెట్ మీద ఇద్దరు రోజు వాళ్ళకి యాక్సిడెంట్ అయింది ఆ రోజు నేను ఆఫీస్కి పోతున్నా బులెట్ మీద వీళ్ళు యాక్సిడెంట్ అయింది వీళ్ళకి సంపద మోకాల కింద మొత్తం కట్ వాపు ఇంత వాష్ బుల్లెట్ రోడ్ మీద ట్రాఫిక్ జామ్ అయిపోయింది నేను అప్పుడే ఆఫీస్ కి పోతున్నాను ఇది ఇంత గుమి కొడు అనేసి ఊరికి ఇట్లా సైడ్ తొగి చూసినా బండి మీదకి వచ్చి నడిపించుకుంటే తొగి చూస్తే ఇక్కడ సంపత్ను ఆమె ఆయనని ఓదారుస్తుంది ఇమీడియట్లీ పోయి పాల్ చేసి ఆయన సంపత్ తీసుకపోయి హాస్పిటల్ జాయిన్ చేసిన ఆయన బుల్లెట్ తీసుకపోయి సైడ్ పెట్టిన అప్పుడు చాలా భయంకరంగా పరిస్థితి నా కూడా ఆఫీస్లో చాలా అర్జెంట్ పని ఉండే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఇది పరిస్థితి చెప్పేసి నన్ను ఆ నేను ఎగ్జామ్ కండక్ట్ చేసినాను ఈరోజు అనేసి కొన్ని కొన్నిసారి ఉద్యమం కూడా పోయే స్థితిలో ఉంటుంది ఇతరుల హెల్ప్ చేసే టైంలో సంపత్ ఒక రోజు బుల్లెట్ ఎంత స్పీడ్గా పోతే అంత స్మూత్గా ఉంటుంది ఎంత స్పీడ్లో నడిపిస్తే అంత స్మూత్గా ఉంటుందంట ఇంజిన్ అంటే ఎంత వేరౌట్ అవుతుంటే ఇంజిన్ అంత స్మూత్గా ఉంటుందంట ఇంజిన్ అంత స్మూత్ గా పోతుంటుందంట బండి చెప్పండి అక్కడ ఆపోజిట్ చూస్తున్నాం కదా బెయిరింగ్స్ అరిగిపోతే బండి అదలదు జామ్ అయిపోతుంది ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్ కరకర కరకర ఎందుకు శబ్దామోస్ అంటే బెయిరింగ్స్ వేరౌట్ అయిపోయినాయి మన సేవ జీవితం కూడా అంతే మనం ఎంతగా వేరవుట్ అయితే అంతగా పనికి వస్తాం వేరౌట్ అయిపోయిండు కదా అల్సిపోయింట్ లైఫ్లా ఏలియా అలిసిపోయింట్ లైఫ్లా వేరౌట్ అయిపోయింది ఎలీషా అలసిపోయాడు వేరౌట్ అయిపోయాడు దానియలు ఇరవై సంవత్సరాలు అలసిపోయాడు లైఫ్లో కొందరు యవన దశలోనే అలసిపోతా ఉంటారు నాకు తెలుసు మనం అలసిపోవాలా వేరౌట్ కావాలా తప్పదు కానీ వాణి కింద ఎదుగు వేరౌట్ మనం మనం ప్రభులో వేరౌట్ అవుతాం దానియల్ ప్రవచనం ప్రకారంగా క్రైస్తవులు ఈరోజు అవుతున్నారు ఎందుకంటే బుర్రల తీర్పు ఆరంభం నేను ఎప్పుడో చెప్పిన మీ శ్రమలు ఎప్పుడో స్టార్ట్ అయిపోయినా చెప్పినా కానీ ఈ రోజు వాళ్ళు ఇంకా ఏమనుకుంటుంటే ఐ ఎప్పుడో మెంటల్ అన్నట్టు మెంటల్తనం అది ఎప్పుడో స్టార్ట్ అయిపోయిన శ్రమాలు క్రైస్తవులు శమలకుండా పోతున్నారు అవుతున్నారు ఓ లక్షల కొద్ది క్రైస్తవులు చనిపోతున్నారు ఏ టెలివిజన్ ఛానల్స్ చూపించావు అవి చాలా భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉంటున్నాం ఇది గ్రహించలేదు క్రైస్తవ జీవితం కాబట్టి ముఖ్యంగా నాలుగవ అధ్యాయం వచ్చిన నాలుగవ ముద్ర గురించి కొన్ని విషయాలు నేను చూపించేసి ముందుకు వెళ్ళిపోతుంది ఈరోజు ఎనిమిదవ వచనం చూడండి ప్రగణ గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము ఒక గుర్రం కనబడాను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతల లోకము వాణిని వెంబడించను ఇది ఈ ఆత్మీయ చిహ్నం నీకు అర్థమైతే చాలు ఇక్కడ రెండు దాని మీద కూర్చున్న వాడి పేరు ఏం పేరు మృత్యువు వాని ఎంట ఏంబడింది పాతల లోకం కాబట్టి ఇంగ్లీష్లో ఏముందంటే డెత్ అండ్ హెల్ ఇంగ్లీష్ చూడండి ఎవరన్నా డెత్ అండ్ హెల్ ఫాలోడ్ హీమ్ మనం చూడండి ఒకసారి తొమ్మిది ఆ వచ్చును ఎనిమిదా వచ్చిన తొమ్మిదా వచ్చిన అండ్ హీస్ నేమ్ దట్ సాట్ ఆన్ హిమ్ వాజ్ డెత్ అండ్ హెల్త్ ఫాలోడ్ విత్ హిమ్ and power was given unto them over the fourth part of the earth sorry chudandi fourth part ante meeku telusu so kristava jeevitam nalugu gompuluga vibhajipadinadi oka part mida vaadiki adhikaram icchu enduku to kill with the sword anundi valan champadaniki mana serchandi uh, kadgam balanu no, karu balanu no? chaturya 8th vachanam kadgam balanu karu balanu marana mulanu teegulu balanu bhoomi lo nundi krura murga mulanu bhooni vaasulanu champutaku bhoomi yokka nalugova bhagamu paina adhikaramu భూమి యొక్క నాలుగవ భాగం భూమి నాలుగు భాగాలను మనకు తెలుసు సర్పములు తేళ్లు గొప్ప జనము మంది కాబట్టి లక్ష నలభై మంది మూడు గుంపులతో ఎప్పుడు వాళ్ళు ముందుంటారు అన్నట్టు ఎప్పుడు బయటకు వచ్చేసిన వాళ్ళు కాబట్టి ఫస్ట్ లక్ష మంది దాని తర్వాత సర్పములు తేళ్లు గొప్ప కాబట్టి నాలుగవ భాగము గొప్ప జనం చంపడానికి వాడికి అధికారం ఇవ్వబడేను అన్న పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా మృత్యువు మరియు పాతాళం డెత్ అని హేళ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో మృత్యువు మరియు పాతాలము ఎప్పుడు మృత్యువు వెంట పాతాలం వెళ్తుంది అన్న వాక్యం మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ బైబుల్ అంతటా ఇవి ఉంటాయి మృత్యువు అంటే చెప్పండి దేనికి సంబంధించి పాతాలము అంటే మీకు తెలుసు పాతాలం అంటే అగ్ని ఉంటుంది అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావదంటాం దీవారాత్రంలో అక్కడ అగ్ని ఉంటుంది అంట అగ్నిగుండం అంటాం దాన్ని కాబట్టి అగ్ని ఎప్పుడు తెళ్ళకి సాదృశ్యం అనుకుంటున్నది దాని తర్వాత డెత్ అంటే కి సాదృశ్యం లేక పాపానికి సాదృశ్యం కాబట్టి పాపము మరియు లేక సైతాను మరియు ఆ యొక్క డెత్ అండ్ హెల్ అంటే సర్పము సైతాన్ అంటే సర్పం కాబట్టి సర్పము తేళ్ళు ఈ రెండు కలిసి వెళ్తాయి నాలుగవ ముద్ర నాలుగవ ముద్ర విషయంలో మాట్లాడినప్పుడు కాబట్టి డెత్ అండ్ హెల్ అంటే డెత్ అన్నప్పుడు సర్పాలకు సాదృశ్యము హెల్ అంటే తేళ్లకు సాదృశ్యం ఇవి వెంబరిస్తున్నాయి వీటికి అధికారం ఇచ్చిండడు దేవుడు తేళ్ళు ఏం చేస్తాయి కాటు సర్పం ఏం చేస్తుంది మరణి దాని కాటుకు మరణిస్తారు ఉదాహరణకి నాగు పాము కాటేస్తే ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు చనిపోతుంది మనిషి ఆ ముప్పై నలభై నిమిషాల మంది ఇవ్వకపోతే కష్టానికి చనిపోతుంది కాబట్టి సర్పము అంటే మరణానికి సాదృశ్యం తేళ్ళు అంటే నరకానికి సాదృశ్యం నీ పక్కన తేళ్ళునే అనుకోండి నీకు నరకమే ప్రతిరోజు నీ ఉద్యోగ స్థలంలో నీ పక్కన కూడా అన్న తేళ్ళలాగుండి నరకమే వాడు నీ మీద ఎప్పుడు నిందలు మొక్కన నరకమే అది నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేటోడు ఎవడైనా కానీ వాడు తేళ్ళలాగానే ఉంటాడు అది నీకు నరకమే కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే మీరు ఎన్నిసార్లు ఈ వాక్యాలు జరించినా మిమ్మల్ని మెంబర్ ఇస్తూనే ఉంటుంది ఈ వాక్యం డెత్ అండ్ హెల్ ఎప్పుడు కలిసే ఉంటాయి బైబుల్ అంతటా ఉదాహరణకు చూడండి ఇవి రివర్స్ అవుతా ఉంటాయి రోల్స్ రివర్స్ అవుతా ఉంటాయి ఫస్ట్ పాయింట్ మీరు ఇప్పుడు చూడండి ఇవి ఎప్పుడు ఎవరి మీద పడతాయి అంటే నాలుగో భాగం మీద పడతాయి అంటే గొప్ప మీద పడతాయి ఉదాహరణకి ఇప్పుడు చూడండి రాజుల గ్రంథంలో మనం చూస్తాము అహాబు మరియు ఎసబేలకు సంబంధించిన ఎసబేలు తూరు సీదోను కదా ఆ ప్రాంతపు స్త్రీ కదా ఆ రాజకుమార్తె అంతేనా సీదోనిల రాజ కుమార్తె అనుకుంటా జసబెల్ మీరు చెప్పచ్చు నేను ఇక్కడ తప్పు చేస్తే అతల్య అతల్య కుమార్తె అనుకుంటాను ఎజబేలు అతల్య ఎజబెల్ కుమార్తె సీదోని దేశపు రాజు కుమార్తె జసబెల్ ఆహాబ పెళ్లి చేసుకున్న స్త్రీ పేరు ఎసబెల్ ఆమె సీదోని రాయలు సీదోను దేశపు రాజకుమార్తె ఆమె ఈయన రాజు కాబట్టి రాజకుమార్లు రాజకుమార్తె పెళ్లి చేసుకుంటారు అట్లా పెళ్లి చేసుకుంటారు అన్నట్టు అయితే ఈ ఎసబేలు మరణానికి సాదృశ్యం ఈ విషయం అర్థం చేసుకోవాలి డెత్ కి సాదృశ్యం ఆమె ఏం చేస్తుంది ఆ హాబుని రెచ్చగొడుతుంది నువ్వు రాజువు కదా రోల్ రివర్స్ అయింది ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఎసబేలు మరణానికి సాదృశ్యం ఉంటే ఆ హాబు నరకానికి సాదృశ్యం అప్పుడు ఏం చేశారు వీళ్ళిద్దరు పడి నా నాబోతు మీద పడ్డరు నా పోతు గొప్ప జనానికి సాదృశ్యం నా పోతున్నది ఆ యొక్క ద్రాక్ష తోట కదా ఆయన ద్రాక్ష తోట మీద కన్నుబడింది ఆ హాబుకి మీరు ఇప్పుడు ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు ఇవన్నీ సైతాన్ ఎప్పుడు ద్రాక్ష తోట మీదే పడతాడు వాడు ద్రాక్ష తోట అంటే క్రైస్తవ గుంపు ద్రాక్ష తోట లాక్కోవాలని అడితే బుద్ధి ఆ హాబు బుద్ధి ద్రాక్ష తోటని చిన్న భిన్నం చేసి తినాలనేదిల బుద్ధి కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఎసబేలు మరియు ఆహాబులు కలిసి నాబూతం చంపిరి నిరపరాధిని వాడి పొలం గుంజేసుకున్నారు ఈరోజు జరుగుతుంది ఈ విషయాలన్నీ మనం చూస్తా ఉన్నాం క్రొత్త నిబంధనకు ఇదే స్టోరీ రిపీట్ అవుతుంది చూడండి హేరోదియా హేరోదు ఇద్దరు కలిసి బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని చంపారు సేమ్ స్టోరీ రిపీట్ అయింది మళ్ళా బాప్తిజం యోహాను యోహాన్ గొప్ప జనానికి సాదోషంగా ఉన్నాడు హెరోది భార్య హెరోది అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో ఏముందో హెరోది అనే ఉంది తెలుగులో కూడా ఆయన ఏం చేసింది ఈ బాప్తిజం ఇచ్చే నాకు వ్యతిరేకంగా నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఏం చేయాలా ఇతన్ని నిర్మూలించాలా ఎట్లా నిర్మూలించాలా బాప్తి ఇచ్చే ఏమో ఒక ప్రవక్తను స్వీకరిస్తున్నారు ఆయనని డైరెక్ట్ గా నిర్మూలించలేం నేను చెప్తే తగ్గినాడు కాబట్టి తన కుమార్తె ఏ రోజు పుట్టినరోజు నాట్యం ఆడించి అతని ముగ్ధుని చేసి అతను చక వారం పొందుకుంది నీకేం కావాలని చెప్పు రాజ్యాంగంలో సగం గురించేస్తాను అన్నాడు అప్పుడు నాకు ఏమొద్దు నాకు బాకీస్ నుంచి వ్యవహారం ఆయన మాట తీర్చుకున్నాడు తీరు కాబట్టి మీరు ఎన్నిసార్లు చూడండి పాత నిబంధన కాలంలో జరిగింది మన పరుగు కాలంలో జరుగుతుంది ఇప్పుడు ప్రపంచం అంతటా అంతే తేడా ఏ వాక్యాలను చూడండి పాత నిబంధన కాలంలో జరిగినాయి కొత్త నిబంధన కాలంలో జరుగుతూనే ఉంటాయి ఎన్నిసార్లు నేను మీకు చూపించిన ఈ విధానాలు కాబట్టి ప్రవచనాలు అర్థం చేసుకున్నప్పుడు ఈ విధానాలు అర్థం చేసుకోవాలా అదే విధానాన్ని మనకి ఇప్పుడు ఆరవ నెల చూపిస్తాడు ఈ నరకము మరణము నరకము కలిసే ఉంటాయి అన్న విషయాన్ని రఘు మనకు చూపిస్తుంది ఇక్కడ కాబట్టి ఈ ఆరవ ముద్ర నుంచే స్టార్ట్ అవుతుంది మరణం నరకం ఈ లోకంలో ఒక భయంకరమైన శ్రమ అంటే ఈ రెండు కలిసినప్పుడే అవి కలిసిపోతూనే ఉన్నాయి అన్న విషయాన్ని నేను మనకు చూపించింది ఎక్కడ గ్రంథంలో అన్ని కలిసిపోతానే ఉన్నాయి అన్ని లయన్ గా ఉన్నాయి ఒకప్పుడు ఇప్పుడు ఒకదాని మించి ఒకటి ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాయి కాబట్టి మరణము నరకము ఈ రెండు వాటి రెండింటి వలన వాళ్ళు కడ్గం చేత కరువు చేత మరణం చేత వాళ్ళు మరణించక తప్పదన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకు మరణించారంటే తొమ్మిది వర్షం చూసినాము చూస్తాం చూడండి ఆయన ఆరో ముద్ర విడిపినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం ఇచ్చిన తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తంలో వధిపబడ్డ వారి ఆత్మలను బలిపేట కింద చూసి ఇది నేను ఇప్పుడు వ్యవహారం చూపించేస్తున్నాను కాబట్టి విశదీకరించాను ఇంకా నేను ఇది ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఇంతవరకు ఎంతమంది ఏసుక్రీస్తు నామం నిమిత్తమై మరణించినో వారందరి ఆత్మలు అక్కడ దేవుని సరిధిలో గోజాడుతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అయితే పదకొండవ వర్షంలో వాళ్ళకి తెల్లని వస్త్రాలు అప్పుడే ఇవ్వడ్డాయి చూడండి తెల్లని వస్త్రాలు ఎప్పుడు ఇవ్వడ్డాయి చనిపోయే టైంకి చనిపోకముందా చనిపోయినా కన్నా ఈ విధాలు అర్థం చేసుకోవాలా సేవలో నీవు నిజంగా తెలియని వస్త్రాలు ఈరోజు ధరించుకోకపోతే అర్థసాక్షి అయినప్పుడు తెల్లని వస్త్రాలు అంతవరకు నీకు లేవు నువ్వు తెలియని వస్త్రాలు ధరించుకోవాలి ఈరోజు ఈ లోకంతో సమాధాన పడి జీవిస్తే నీకు తెలియని వస్త్రాలు ఉండవు రంగుల రంగుల వస్త్రాలు ఉంటాయి కానీ రక్షణ పొందినప్పుడే తెలియని వస్త్రాలు ఏవడతాయి కానీ గొప్ప జనం అందరూ సగం సర్కిం సగంలో అబద్ధాలు ఉన్నారు కాబట్టి సగం మురికి వస్త్రాలు సగం పెలుపు వస్త్రాలు అవన్నీ విడిచిపెట్టక తప్పదు శ్రమలు కాబట్టి వాళ్ళందరూ చనిపోతారన్న విషయాన్ని పదకొండు వస్త్రాలు చెప్పండి వారి లెక్క పూర్తి అగు కొంచెం కాలం విశ్రమించండి కొంచెం కాలమే అన్నాడు బహు కొంచెం కాలమే పదకొండు వర్షం చివరి భాగంలో మీ సహోదరులు ఎక్కయో దాసులకి సహదాసులు ఎక్కయో లెక్క పూర్తి అగాల మతం పోవాల్సిందే లెక్క పూర్తి కావాలి ఎంతమంది అనేది తెలియదు ముగించాల్సిందే వారి కాలాలు అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుండూ అయితే ముఖ్యంగా ఏంటంటే భూమివాసులకు బహుశ్రమ అని ప్రకటన గంధం జ్ఞాపనం చేస్తుందని మీకు వచ్చే వారం కానీ చూపిస్తుంది అని వీలైతే రాత్రి చూపిస్తా భూనివాసులకు శ్రమ కానీ ఆకాశవాసులు శ్రమలను తప్పించుకుంటారు కాబట్టి భూనివాసులకు ఎందుకు శ్రమ భూనివాసులు ఎందుకు శ్రమ అనుభవిస్తారంటే అది నేను ఇప్పుడు చెప్పాను ఎందుకంటే టోటల్ ఎక్కడికి వెళ్ళిపోతాం సాయంత్రం మీకు వాక్యం చూపిస్తాను భూనివాసులకు ఎందుకు శ్రమ అంటే భూమి భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒక మృగాన్ని ఆరదిస్తున్నారని అక్కడ వాక్యం జ్ఞాపం చేయబడుతుంది నేను చూపిస్తా తర్వాత వాక్యం ఇప్పుడు ఇప్పుడు మనకు మనము ఆ ఆరవ ముద్రకు సంబంధించిన విషయాలను మనం ధ్యానించాలి ఎందుకంటే స్పీడ్గా పోకపోతే ఈ అధ్యాయం ముగించదు ఆయన ఆరవ ముద్ర పదకొండు పన్నెండవ వర్షంలో ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగిన సూర్యుడు కంబలి వలన నలపాయను చంద్రబింబం అంతయు రక్తవర్ణమయను కాబట్టి ఆరవ ముద్ర నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి బూరల తీర్పు స్టార్ట్ అయిపోతుంది ఆరవ ముద్రతోనే స్టార్ట్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఏముందంటే పెద్ద భూకంపం కలిగను పెద్ద భూకంపం భూమి కంపించడం భూమి గొప్ప జనానికి సాధరించం కాబట్టి ఆ దానికి ముందు వీళ్ళందరి సంఖ్య సంపూర్తి అదే పెద్ద భూకంపం ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకోండి భూనివాసులు అందరూ హతసాక్షులు కాక తప్పదు పెద్ద భూకంపం కలిగేది దాని తర్వాతనే ఆ తేళ్లకు సూర్యుడు కంబలి వల్ల నలిపాయాను తేళ్ళన్నీ మరణిస్తాయి దాని తర్వాత మనం చూస్తున్నాం చంద్రబింబ మంతరి రక్తవర్ణమాయను కాబట్టి ఇవి ఏ రీతిగా ఉంటాయి ఆ ఒకసారి కంబలి కంబళి ఎట్లా చూస్తాం సూర్యుడు అంటే తేళ్లకు సాదృశం కంబళి నల్లగుంటది సర్పములకు సాదృశం ఇవన్నీ నలిపతాయి సూర్యుడు కంబలి వల్ల నలిపాయాను ఇవి కలిసి ఉంటాయి కాబట్టి చంద్రబింబం అంతయు రక్తవర్ణమయన్ భూకంపం తర్వాత భూకంపం తర్వాత చంద్రబింబం అంతయు రక్తవర్ణమయన్ అంటే అంత గొప్ప జనము వారి రక్తము ఏర్లై పారుతుంది నిర్మీయ గ్రంథం గురించి ధ్యానిస్తాం కాబట్టి ఈ భూకంపానికి సంబంధించిన విషయాలు క్లుప్తంగా నేను కొన్ని మీకు మరికొంత ముందుకు మనం వెళ్తా ఉంటాము ముఖ్యంగా ఈ ఎంతమంది జ్ఞాపకముదో రెండు సంవత్సరంలో జరిగింది ఇది మీ జ్ఞాపకం లేదో ప్రకృతి సహజంగా క్రిస్మస్ పంటగా తెల్లారి పెద్ద భూకంపం జరిగింది ప్రపంచంలో డిసెంబర్ ట్వంటీ సిక్స్త్కి జరిగింది ఇది రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఒక క్వార్టర్ ఆఫ్ మిలియన్ పీపుల్ చనిపోయిన ఆ రోజు అయితే నేను ఆ రోజుల్లో వాటిని ధ్యానించిన నాకు అర్థమైపోయింది ఈ ఆరవ ముద్ర స్టార్ట్ అయిపోయింది అని నాకు మనం టూ నుంచి వీటిని ధ్యానించినా కానీ నాకు టూ టూ థౌసండ్ సిక్స్ లోనే ఇవన్నీ ఇవి స్టార్ట్ అయిపోయినాయి అనేసి పెద్ద భూకంపం అంత పెద్ద భూకంపం ఎప్పుడు జరగలేదంట అది ఎక్కడ జరిగిందంటే హిందూ సముద్రం అంటారు ఇండియన్ ఓషన్ అంటారు దాన్ని ఇండియన్ ఓషన్ భూభాగంన సముద్ర గర్భం పెద్ద ఆర్థిక ఎంత పెద్ద అర్థపేక్ అంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో అది కట్టయితుంది కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇంకా ఇంటర్నెట్ లో యూట్యూబ్స్ వీడియోస్ ఉంటాయి వాళ్ళు దాంట్లో సముద్ర గర్భంలో పోయి చూసిం చూస్తే కొన్ని కిలోమీటర్ల దూరంలో భూమి విచ్చుకుంది అది విచ్చుకోవడం వలన మొత్తం గందర్గోళమై సముద్రం ఊపొంగడము ఆ సముద్ర తీరాలను ఉన్న వాళ్ళు కొంతమందిని అది లాక్కొని పోయింది సముద్రంలోకి ఎంతమంది రకరకాల జీవరాశులకి ఆహారం అయిపోయినారు తిని గల్లాలకి షార్క్స్కి పెద్ద పెద్ద చేపలకి ఆహారం కొన్ని ట్రైబ్స్ ఆ ద్వీపాలు ఉంటాయి కదా ద్వీపాలే మునిగిపోయినా మొత్తం అంటే కొన్ని తరాలు కొన్ని అడవి జాతుల వాళ్ళు అడ్రస్ లేకుండా పోయినారు అందరు ఆఫ్ పీపుల్ మయమైపోయినారు బహు బాధకరంగా ఉంది నాకు అధ్యక్షించినప్పుడు ఒక ట్రైబు లేక ఒక కోయ కోయ తెగ జరిగిన వారు లేక గోండు తెగ చెందినవారు ఇట్లాంటి వాళ్ళు మొత్తానికి అడ్రస్ లేకుండా పోతే ఎటువంటి పరిస్థితి కాబట్టి ప్రకృతి సహజంగా అది అక్కడ జరిగింది కానీ ఆత్మీయంగా ఇది జరుగుతూనే ఉంది ముఖ్యంగా మనం ఇందాక తీసిన ప్రకారంగా గొప్ప అందరూ హతసాక్షులు కావడం గొప్ప భూకంపంతో సాదృశ్యం ఆత్మీయ దృష్టిస్తున్న అర్థం చేసుకుంటే ఎందుకంటే మనం చూడాల్సింది ఏంటంటే ప్రకృతి సాధ్యం కూడా నెరవేరుతున్నాయి ప్రవచనాలు కానీ ఆత్మీయ సాహ్యంగా నెరవేరే అర్థం చేసుకోకపోతే వేస్ట్ అన్నట్టు ప్రకృతిగా చూసి కూడా ఎందుకంటే ఇది సెకండ్ టైం నెరవేరాల్సింది ఇది దానికి దాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ అయిపోయింది కదా ప్రవచనం ఇంకా నాకు పని లేదు లేదు అన్న దశకు నువ్వు వెదిగిపోతాం అన్నట్టు కాబట్టి ఆ పెద్ద భూకంపం తర్వాతనే ఈ లోకం మొత్తం తారుమారైతుంది ఆ రోజు నుంచి రోజు వరకు ఏది కూడా సమంగా లేదు ఈ లోకంలో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అన్నట్టు శ్రమలు ఎక్కడ చూసినా శ్రమలే ఇంకా ఏది కూడా నీకు మంచిది అనిపించలేదు ఈ లోకంలో అంత భయంకరంగా ఉందన్నట్టు ఈ లోకం ఎందుకంటే దాంతోనే ఆరంభమైందన్నట్టు ఆ విషయం కాబట్టి ఈ గొప్ప భూకంపము ప్రకృతి సహజంగా నెరవేరింది ఇండోనేషియా మొత్తం సముద్రంలో గర్భంలో జరగడం పెద్ద భూకంపం దాని చెన్నైలో ఎంతమంది చనిపోయినారు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్ నుంచి చాలా మంది న్యూస్ పేపర్లు చదివింది గుర్తుంది ఇరవై ఇరవై ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల నాలుగు సంవత్సరంలో హైదరాబాద్ నుంచి చాలా మంది క్యాథలిక్స్ క్రిస్మస్ పండుగ తీసుకుందామని అక్కడ పోయినారు చెన్నైకి అక్కడ టెంపుల్ ఉంటుంది ఒకటి నోటికి ఎందుకు వస్తలేదు చర్చిపోయారు వెలంగాని చర్చ పోయినారు క్యాథలిక్స్ హైదరాబాద్ నుంచి చాలా మంది క్రిస్మస్ పండుగ తీసుకున్నారు తెల్లారి ఇంటికి రావాలంక మొత్తం వచ్చి కొట్టుకుపోయింది క్రిస్మస్ పండుగ తీసుకుంటే దేవుడు కాపాడాలి కదా మళ్ళీ ఎందుకు కొట్టుకుపోయారు చెప్పండి క్రిస్మస్ పండుగ తీసుకుందామని వెలాంగనికి పోయి వాటర్ వాళ్ళని వాష్ అవుట్ చేసుకొని పోయింది జలప్రలయం వాళ్ళందరినీ కొనిపోయింది ఇంతమందిని బాధకరం అనిపిస్తుంది ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నాకు అది బాధ అనిపిస్తుంది దాని గురించి ధ్యానిస్తా ఉంటే పండగ వాష్ అవుట్ కావడం అంటే బాధకరమే కదా మనం చూస్తున్నాం ఐదవ ముద్రతోనే స్టార్ట్ అవుతుంది అది ఆరో ముద్రలో తక్కినా గూరలన్నీ ఆరంభమవుతాయి అన్నట్టు కాబట్టి ఇవన్నీ మనం తప్పక ఎదుర్కోవాల్సిందే శ్రమలు కానీ ఈ విషయం మీరు అర్థం చేసుకోండి బబులంలో ఉన్నంత వరకు నీకు తప్పది శ్రమలు దాని నుంచి బయటికి వస్తేనే నువ్వు తప్పించుకోగలవు కాబట్టి నీ బాధ్యత ఇది గ్రహించినప్పుడు నువ్వు బయట బయటికి రావాల్సిందే అందుకే మనం అక్కడ చూస్తున్నాము ఒకసారి చూడండి పదమూడవశనం పెద్ద గాలి ఊగులాడు అంజర అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రంలో భూమి మీద రాలేను చూడండి భూమి మీద ఆకాశ నక్షత్రం రాలవని మీకు చూపించినాను నిజంగా రాలవరు ఎందుకంటే ఒక నక్షత్రమే భూమి కంటే పెద్దగా ఉంటుంది అట్లా నక్షత్రాలన్నీ భూమి పడితే ఎక్కడొట్టది భూమి అసలు అది కాని పని ప్రకృతి సహజంగా కాని కాదు ఇది కాబట్టి ఆకాశ నక్షత్రాలన్నీ భూమి రాలితాయి ఇవి సర్పాలు ఇవన్నీ భూమి నుంచి పడాల్సిందే గొప్పసం మీద తప్పదన్నట్టు దాని తర్వాత మరియు గ్రంథం వల్లే నై తొలగిపోయాను ప్రతి కొండయో ప్రతి దీవీపంను వాటి వాటి స్థానంలో తప్పేను బాగా అర్థం చేసుకోండి ఇవి నిజంగా జరిగేది కావు ఆకాశ మండలం అన్నప్పుడు మనకు తెలిసి మతపరమైన క్రైస్తవ జీవితము ఆకాశ మండలంతో పోల్చబడింది గ్రంథము చుట్ట చుట్టబడినట్టు అది తొలగిపోతుంది అంత పోతారు అన్నట్టు కాలం ముగించుకుంటారు అన్నట్టు ప్రతి కొండో ప్రతి ద్వీపంను వాటి వాటి స్థానంలో తప్పాను ఎందుకు ఆయన వచ్చే టైంకి అవి నిలబడలేవు ఎందుకంటే అవి ఇసుక మీద కట్టబడ్డాయి ఈ జీవన విధానాలు కొండ అంటే తెలుసు మతపరమైన జీవితమే కాబట్టి ఇవన్నీ వాటి వాటి స్థానాలు తప్పిపోయినాయి ఎందుకంటే అవి స్థానం ప్రభు మీద ప్రభు మీద కట్టుకోకుండా ఈ లోకాధితమైన జీవితం మీద కాబట్టి అన్ని తప్పిపోయినాయి ఆయన ఉండలేవు భూరాజులను గనులను సాహితను ధనికులను పలిష్టిలును ప్రతి దాసులను ప్రతి స్వతంత్రులు కుండ గుహలోను బండల సందులలోను దాక్కుకొని సింహసాసుడైన వాని యొక్క గొర్రపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చేను వచ్చేను వచ్చును అది వచ్చేను దానికి తాలా జాలిన మీరు మా మీద పడి ఆయన సన్నిధినికి గుర్రపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగుచీడని పర్వతంతో బండలతోనూ చెప్తున్నారు కానీ చెయ్యవవి ఎందుకంటే ఆ రోజు పర్వతములు కూడా వినవు మనుషుల మాటలు నీకు ఒకసారి మాట్లాడు ఈ పర్వతం నువ్వు మాట్లాడలే ఇప్పుడు పర్వతానే చెప్తున్నావు మాట్లాడుతున్నావు ఐ వినవు కాబట్టి గొప్ప గొప్ప మనుషులు ఇక్కడ పదిహేను వర్షాన్ని మీకు చూపిస్తున్న బిజినెస్ మెన్లు మోసం చేసిన బిజినెస్ మెన్లు కంపెనీ బిజినెస్ మెన్లు ఆయన సృష్టి మీద వీళ్ళు అటాక్ చేసిండు ఆయన సృష్టించినప్పుడు ఈ సృష్టిని అంత బాగుందన్నాడు కానీ ఈరోజు ఈ రాజులు ఘనులు అంటే గొప్పళ్ళు సహస్రాధిపతులు వెరీ పవర్ఫుల్ ఫెలస్ఫర్ ధనికులు బిజినెస్ బలిష్టులు బలిష్ఠులు అన్ని విషయాల్లో గొప్పాలనుకున్నారు వీళ్ళు కులపరంగా మతపరంగా గొప్పాలనుకున్నారు ఎవరు రక్షణ పొందలేదో వీళ్ళందరూ గుంపుల గురించి మాట్లాడుతుంది ఇక్కడ అందరూ ఆయన ఉగ్రత దినం పరిగెత్తుతున్నారు ఎక్కడికి పోవాలనేసి చనిపోదామంటే చావు రాదు అంత భయంకరమైన దినం ఈ వాక్యం మనం వాడుకోవచ్చు ప్రకటన కొరకు వినకపోతే చివరికి అదే చెప్తాం ఫస్ట్ ప్రేమ ప్రకటిస్తాం ప్రేమ సిద్ధాంతం ప్రకటిస్తాం వాడు నిర్లక్ష్యం చేసి మాట్లాడింది అనుకో చివరికి చూపిస్తావు ఇక ఇది జరగబోతుంది అప్పటికి వాడు వెళ్ళేదనుకో వాడు ముద్రించబడ్డాడు అన్నట్టే సీల్ చేసిండు క్లోజ్ చేసి పడేసిడు రోజు మనము ఏడవ అధ్యాయాన్ని మనం ఆరంభిస్తున్నాము సాయంత్రం మరి దాన్ని ధ్యానిస్తాము ఏడవ అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం ఇప్పుడు ముఖ్యంగా మొదటి అధ్యాయంలో తీసినప్పుడు అటు తర్వాత అన్నాడు ఎటు తర్వాత ప్రశ్న వేసుకోవాలి మీరే అటు తర్వాత అంటే ఎటు తర్వాత ఒక సూచన చూపించాడు ఆడవ అధ్యాయపు చివరి భాగంలో ఈ లోకస్తులు అందరూ పరిగెత్తుతున్నారు పరిగెత్తుతున్నారు ఎక్కడెక్కడికో నువ్వు ఎక్కడ పరిగెత్తినా తప్పించుకోలేవు అనేది అటు తర్వాత నువ్వు కొండల దిక్కు పరిగెత్తుతున్నావు బండల సాందల దిక్కు పరిగెత్తుతున్నావు ఎక్కడెక్కడ పరిగెత్తినా అక్కడ చూపిస్తున్నావు అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదతలు నిలిచిండిరి అయితే నాలుగు వాయువులను నేను పెద్దలు చూపించిన వాక్యం భూమి యొక్క నాలుగు వాయువులు కాబట్టి ప్రతి వాయువు దేవదూతలకు సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుడు వాయు అంటే ఒక ఆత్మ లాంటిది కదా గాలి ఆత్మ లాంటిది కాబట్టి దేవదూతలకు సాదృశ్యం అన్న విషయం జ్ఞాపనిస్తుండడు కాబట్టి భూమి సముద్రం మీదనైను ఏ చెట్టు మీదనైను గాలి వీచకుండున్నట్లు భూమి నాలుగవ ఎవరైనా చదవడం లేదా అటు తర్వాత నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి భూమి మీదనైనాను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనాను గాని గాలి వీచకున్నట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. తిని చూడండి పట్టుకునే ఇవి ఈ లోకం మొత్తం కంట్రోల్ లో వీళ్ళే కంట్రోల్ వీళ్ళ చేతిలో ఉంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఇప్పుడు మీరు ఎక్కడ వరిగెత్తినా వీళ్ళ చేతి తప్పించుకోలేరు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఈ మొదటి వచనంలో అటు తర్వాత అంటే అది అర్థం ఎక్కడ తప్పించుకోలేరు శ్రమలు అనేదే పాయింట్ ఇక్కడ ఆయన ఉన్నంత వరకు నువ్వు కాపాడబడతావు ఆయన సన్నిధిలో ఉన్నంత వరకు నీకు ఆయన కృప ఉంటది కానీ ఈ లోకంబడి పరిగెత్తిన వరకు ఎక్కడబడి నిన్ను ఎవరు కాపులలేదు బలిష్ఠులే కాపాడలేరు ధనవంతులే నిన్ను కాపాడలేరు వాడికి కూడా కాపుదలలేదు చూడండి రెండవ వచనం మరియు సజీవుడకు దేవుని ముద్ర వేరే ఒక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిట చూచి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా సజీవుడు దేవుని ముద్రగల వేరే ఒక దూత వేరే ఒక దూత అంటే ఆ నలుగురు దూతలతో పోలిన వాడు కాదు ఈ దూత వేరే దూత అన్న విషయం జ్ఞాపించుకోవాలి దూత అంటే ఏంది సాధారణంగా మనకు తెలుసు దూత అంటే ప్రకటించేవారు దేవుడు ఒక సందేశాన్ని నీకు ఒక వాగ్దానం నీకు ఒక వాక్యం ఇచ్చింది అనుకో బ్రదర్ నువ్వు ఆ వాక్యం చెప్పాలంతే నువ్వు దూతవే దూత ఎందుకు అంటే వాళ్ళ పనులు ఈ లోకంలోకి వచ్చి వాళ్ళ పని వాళ్ళు ముగించుకొని వాళ్ళు గ్యాబరేం దూత వచ్చి పని చేసుకొని పోయిండు ధాన్యాల కాలంలో వచ్చి సువార్త ప్రకటించి దాని తర్వాత మీరి దగ్గరకు వచ్చి మరియమ్మ దగ్గరకు వచ్చి చెప్పిపోయిండు దాని తర్వాత యో సబ్ దగ్గరకు వచ్చి చెప్పిపోయిండు ఆ ముగ్గురు గేనులకు దగ్గరకు వచ్చి చెప్పిపోయిండు కాబట్టి దూత ఎప్పుడు చెప్పి వెళ్ళిపోవాల్సిందే అందు నిమిత్తమే వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు ఇక్కడ కూడా అంతే దూతల పని ఏంటంటే వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు ముగించుకొని పోవాల్సిందే అందుకొరకు దేవుడు దూతలను తయారు చేసుకోండి ఆ పనుల కొరకు కానీ రెండవ వచనంకి వచ్చినప్పుడు దేవుణ్ణి ముద్ర గల వేరే ఒక దూత ఈ విషయం అర్థం చేసుకోండి మనము ఐదవ ఎక్కడ చూస్తున్నాము ఐద ఆరవ వచనంలో ఆరవ అధ్యాయంలో చూసినాం కొన్ని వరల క్రితము ఈ ముద్రలు ఎవడు విప్పగలిగేండు ఏసు ప్రభు తప్ప ఎవ్వరూ కాబట్టి దేవుని ముద్రగాల వేరే ఒక దూత యేసు ప్రభుకి సాదృశ్యం కాబట్టి ఆ నలుగురు దూతలు భూమి మీద ఉన్న నలుగురు దిశల నుంచి వాయువుని పట్టుకొనున్నారు వాళ్ళు దాన్ని కంట్రోల్ తీస్తున్నారు వాళ్ళకి విడిచిపెట్టేస్తే వాళ్ళు ఇంకా వాయులను గుంజేసుకుంటారు గుంజేసుకుంటే ఏమవుతుంది ప్రాణం ఉంటుంది ఈ లోకంలో ఈ లోకంలో జీవవాయువు లేకపోతే పరిస్థితి ఏం చెప్పండి ఇవి కూడా ఒక్క క్షణం జీవవాయు లేకపోతే బ్రతకలేదు కాబట్టి ఈ ఏడవ ముద్ర ఏ సారీ ఏడవ అధ్యాయం అంతా ఏం జ్ఞాపకం చేస్తుందంటే శ్రమలు ఏ రీతిగా ఉండబోతున్నాయి అని చెప్తున్నాడు ఎనిమిదవ అధ్యాయం అంతా ఆరవ ఆరు గూర్రలకు సంబంధించిన బోధలు అక్కడ స్టార్ట్ అయిపోతాయి అయితే శ్రమలు స్టార్ట్ కాకముందు ఒక ఆశ్చర్యమైన క్రియ ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు అది అందులో నువ్వు పాలు పొందకపోతే ఖచ్చితంగా ఎనిమిదవ అధ్యాయంలో శ్రమలు పొందక తప్పదంటే ఈ ఆరవ మన ఇంతకుముందు చూపించిన ముద్ర ఐదవ ఆరవ అధ్యాయంలో చూపించిన ముద్రలకు ఆ శ్రమలన్నీ నీ మీదకి వస్తాయి ఎనిమిదవ అధ్యాయంలో ఉంటే కాబట్టి నేను ఎనిమిదవ అధ్యాయంలో ఉండడానికి వీల్లేదు ముందు ఏడవ అధ్యాయంలో నేను ఉండాలా అని తీర్మానించుకోను ఏంది అది ఏడవ అధ్యాయం అంటే ఇప్పుడు చూడండి మరియు సజీవుడుగు దేవుని ముద్రగల వేరే ఒక దూత అంటే మన ప్రభు సాదృశ్యం ఎక్కడి నుంచి రావాలైనా సూర్యోదయ దీశ నుండి రావాలా ఆయన నీతిశూర్యుడు కాబట్టి నీతిశూర్యుడు కాబట్టి ఆయన అక్కడి నుంచి రావాలా వెలుగును ధరించుకొని రావాలా భూమికి సముద్రం హాని కలుగజేయటకై ఆ అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో చెప్తున్నాడు చూడండి మొదటి వర్షంలో ఈ నలుగురు దూతలు భూమి సముద్రం మీద చెట్టు మీద గాలి వీచకుండా అన్నాడంటే గాలిని వీచకుండా చేయడం అంటేనే శ్రమలు పెట్టడం హాని చేయడం ఇట్లా మీరు కనెక్ట్ చేసుకోవాల వాక్యాలు ఆ నలుగురు దూతలు ఈ లోకానికి హాని చేయబోతున్నారు దేనికి ఎట్లా భూమికి సముద్రమునకు చెట్టుకు అవి మూడు గుంపులు అవి భూమి సముద్రము చెట్టు వాటిని శ్రమల గుండా తీసుకొని పోవడం ఆ నలుగురు దూతలకి ఆజ్ఞాయించండు కానీ ఆ భూమి సముద్రము చెట్టు కాకుండా ఇంకొకటి కూడా ఉంది నాలుగవ గుంపు ఆ నాలుగో గుంపుని నువ్వు పెడితే ఆ నాలుగో కూడా నువ్వు శవ పెట్టినావనుకో దేవుని యొక్క కృపకి అర్థమే లేదు అందుకని రెండవ వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే ఆ దూత మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏమైనా మాట్లాడుతుంది నలుగురు దూతలతో ఏమని చెప్తున్నాడు వివరణ చదవండి మరియు సజీవుడ దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వస్తుట సూచిస్తుంది భూమికి సముద్రములకు హాని కలుగు చేయుటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో దు అక్కడ అది మొబైల్ ఫోన్ లో చూస్తారు సార్ అక్కడ కట్ అయిపోతుంది వాక్యం పుస్తకంలో ఉంటది అది అదే బ్రదర్ నలుగురు దూతలతో అని ఆగిపోయింది అక్కడ ఈ దూత అక్కడ ఆగిపోయింది ఇక్కడ ముందు నీకు సెంటెన్స్ లేదు ప్రింటెడ్ బైబిల్లో ఉంది సెంటెన్స్ ఒక నిమిషం మరియు సజీవుడకు దేవుని ముద్ర వేరొక దూత సూర్యోదయ దశ నుండి పైకి వచ్చేట సూచితిని భూమికిని సముద్రమునుకును హాని కలుగుజేయుటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల ఎందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనాను చెట్లకైను హాని చేయవద్దని బిగ్గరుగా చెప్పాను అట్లానే ఉందా లేదా ప్రింటెడ్ బుక్ బైబిల్ లో కూడా అంతే ఉందా సరే లేదా అయితే ఆ నలుగురు దూతాలతో ఈ వేరే ఒక దూత చెప్తున్నాడు వేరే ఒక దూత అంటే ఆ నలుగురు దూతలతో పాటు సమానం కాదైనా కాబట్టి మన ప్రభుకే సాదృశ్యం ఆయన ఆజ్ఞ ఇస్తాడు ఈ నలుగురు దూతలకి ఎందుకంటే ఆయన చెప్పినట్లు ప్రతి ఒక్కరు వినాల్సిందే ఈ లోకంలో పరలోకం అందే భూమి అందే కానీ భూమికి ఉందే కానీ ప్రతి నామము ఆ నామంలో మోకా ఆ మాట ఆయన మాట వినాల్సిందే ప్రతి ఒక్కరు ఆయన మాట వినాల్సిందే కాబట్టి దూతలు కూడా ఆయన మాట వినాల్సిందే సమస్త సృష్టి మీద అధికారం తిరిగి పొందుకున్నాడు ఆయన కాబట్టి దూతలు కూడా ఆయన మాట వినాల్సిందే అయితే దేవుని ముద్ర అన్న ఒక వాక్యం కొన్ని సంవత్సరాల క్రితం నేను చూపించిన దేవుని ముద్ర ఏందనేది దాన్ని గాడ్స్ సీల్ అంటాం అయితే ఆ దేవుని ముద్ర ఉంది సైతాన్ ముద్ర కూడా ఉంది ఆ మృగం యొక్క ముద్ర అంటారు దాన్ని యొక్క సంఖ్య అంటాం ముద్ర కాబట్టి సైతాను వాడి బిడ్డలని వాడు ముద్రించుకుంటున్నాడు దేవుడు తన బిడ్డల్ని తాను ముద్రించుకుంటున్నాడు కాబట్టి ఈ వేరే ఒక దూత దేవుని ముద్రని తీసుకొని వస్తున్నాడు ఇక్కడ అని చూస్తున్నాం ఇక్కడ అయితే ఆ నలుగురు దూతలతో చెప్తున్నాడు వేరే ఒక దూత అంటే మన ప్రభు ఈ దూత మేము మా దేవుని ఎప్పుడైనా బాగా మేము అని మాట్లాడుతున్నాడు ఈ అందుకే మేము అన్నప్పుడు మన దేవుడు ఎప్పుడు నేను అని మాట్లాడాడు మేము అని మాట్లాడతాడు అది నేను మీకు ఆది మొదటి అధ్యయనంలో చూపించాను ఎన్నిసార్లు మనము అని కూడా మాట్లాడతాడు దేవుడు అందుకే ఎలోహిం అంటాం ఇంగ్లీష్ లో ఒకసారి చూడండి అది ఎక్కడుంటది ఆది కాండంలో వెళ్ళండి మన స్వరూపంన మన పోలిక చప్పున అనడలేదా నరులను ఏ రీతిగా మనము సృష్టిస్తాం మన స్వరూపంన మన పోలిక చెప్పును అన్నాడు కాబట్టి దేవుడు ఎప్పుడు మాట్లాడినా తన గురించి మాట్లాడతప్పుడు మన స్వరూపం మనం మనము మేము అంటాడు కాబట్టి నేను అన్నాడు అంటే తండ్రి కుమారుడు పరిశుదాత్ముడు ముగ్గురు ఒకటే కాబట్టి వాళ్ళు మాట్లాడినప్పుడు మేము అని మాట్లాడతారు కాబట్టి ఆ దూత మేము అంటున్నాడు మేము మా దేవుని దాసులను వారి నొసల ఎందు వరకు భూమికి నేను సముద్రం కనైనా చెట్టు కనైనో హాని చేయవద్దని బిగర్ గా చెప్పాను ఇక్కడ చాలా క్లియర్గా ఉంది నాలుగు గుంపులు ఒకటేమో దేవుని దాసుల గుంపు రెండవది భూమి మూడవది సముద్రము నాలుగవది చెట్లు కాబట్టి వీటిని బాగా అర్థం చేసుకోవాలా ఎవరికి ఫస్ట్ శిక్ష రాబోతుందంటే భూమి సముద్రము చెట్లకి కానీ దేవుని దాసులు మటుకు సీల్ చేయబడుతున్నారు ఇక్కడ ఇది సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అని ఉంది సెయింట్స్ అంటే భక్తులు దేవుని భక్తులు ఇక్కడ తెలుగుల మటుకు దాసులని ఉంది ఇంగ్లీష్ల సెయింట్స్ అనే ఉంది సీలింగ్ ఆఫ్ the saints కాబట్టి దేవుని భక్తులని ముద్రించేంత వరకు ఈ లోకానికి నువ్వు ఏ హాని చేయడానికి వీల్ లేదు అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ చూసింది నేను మూడవ వచనంలో సెయింగ్ హర్ట్ నాట్ ది అర్త్ నీ ద సీన్ నాట్ ద ట్రీస్ టిల్ వీ హ్యావ్ సీల్డ్ ద సర్వెంట్స్ ఆఫ్ అవర్ గాడ్ ఇన్ దేర్ ఫోర్ కాబట్టి వాళ్ళని ముద్రించుకుండేంత వరకు ఈ లోకానికి మీరు ఏ హాని చేయవద్దు అని చెప్తున్నట్టే ఆయన అధికారం కలది ఆయన చెప్తే ఆ నలుగురు దూతలు వినాల్సిందే ఈ లోకానికి హాని కనిపి దేవుడు కానీ ఈ ఈ వేరే ఒక దూత అంటాడు ఆగండి మా దేవుని దాసులని ముద్రించేంత వరకు ఈ లోకానికి హాని చేయద్దు కాబట్టి నేను ఇక్కడ దేవుని దాసుల్లాగా ఉన్న వాళ్ళే సీల్ చేయబడతారు ఈ శ్రమల కాలంలో ఆయన ముద్ర లేకపోతే మటుకు నీ మీదకి హాని తప్పదు ఖచ్చితంగా నువ్వు ఈ శ్రమలు పోక తప్పదు ఈ పాయింట్ మనం చెప్పాలా మతస్థులు వినరు ఎంత చెప్పినా కానీ అట్లీస్ట్ గొప్ప జనం అయితే వింటారు కదా కింద కూర్చుండే వాళ్ళు నువ్వు ఎక్కడ ఉన్నవో చూసుకో ఇక్కడ ఈ శిక్షల ఎవరి మీదకి శ్రమ రాబోతుంది భూమి లాగున్న వారికి సముద్రం లాగున్న వారికి చెట్లకైనా భూమి మీద మూడు గుంపులు ఉంటాయి సముద్రంలో మూడు గుంపులు ఉంటాయి చెట్లు మూడు రకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ శ్రమలు కాబోతున్నాయి కానీ పొరపాటున దేవుని రాసిన శ్రమ మీరు అందుకే నేను వాళ్ళని సీల్ చేస్తున్నా కనీసం మీరు గుర్తుపట్టగలరు వాళ్ళని ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నిర్గమకాండంలో నేను చూపించిన కొన్ని సమస్యల క్రితం ఎవరి ఇంటి మీద రక్తపు మరకం ఉందో ఆ ఇంటిని మృత్యువు దాటిపోయింది డెత్ హెల్ ఎంట ఉంటే ఒకదాని ఎంట ఒకటి ఉంటే ఎప్పుడు మరణము నరకము దాని వెంటనే పోతుంటది మరణం ఎంట నరకం పోతా ఉంటుంది ఒక్కసారి నువ్వు ఆత్మలో చనిపోతే నువ్వు శాశ్వతంగా నరకానికి ఉండాల్సింది ఇంకా నరకం ఏంటనే ఉంటది ఎప్పుడు ఒక్కసారి నువ్వు రక్షణ పొందితే పరలోకం నీ నువ్వు పరలోకంలో ఉంటావు కాబట్టి మా దేవుని దాసులను వారి నొసలందు ముద్రించే వరకు భూమి కనేను సముద్రం కనేను చెట్టు కనేను హాని చేయొద్దని బిగ్గరగా చెప్పాను ఇక నేను చెప్పాడు ఏంటంటే సర్వసత్యంలో ఉన్న దేవుని బిడ్డలని దేవుడు ముద్రించుకొని కాపాడుతుండు శ్రమల కాలంలో జలప్రలయం రోజు దేవుడు నోవా కుటుంబాన్ని సీల్ చేసిండు ఓడలో పంపించి ఆయన స్వహస్థాలతో మూసిండు తలుపు సీలింగ్ అంటాం దాన్ని కాబట్టి ఎవరిదా నిరలేకపోయిండి ఐగుప్తులు ఎవరు చూస్తున్నాము ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం ఐగుప్తులో సీల్ చేసే ప్రతి ఇంటికి గౌరపిల రక్తంతో కాబట్టి దేవుని ముద్ర గౌరపిల రక్తమే అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా కోర్టు ఇంటికి పేపర్స్ పంపించింది మీద కేసు నడుస్తుంది దీన్ని సీల్ చేయండి ఆ కోర్టు నుంచి ఒక క్లర్క్ వస్తాడు వచ్చి ఇంటికి తాళం వేసి తాళం చుట్టూ తెల్ల పట్టగరి చుడతాడు చుట్టి దాని మీద ఎర్రని వేడితో కాలిన ఆ యొక్క దాన్ని ఏమంటారో నాకు జ్ఞాపకానికి వస్తులేదు ఎర్రగా లిక్విడ్ లిక్విడ్ ఉంటుంది కాదు కడ్డీలు లాగా ఉంటాయి చిన్న చిన్న కడ్డీలు లాగా చాక్ పీసెస్ లాగా వాటికి మంటలు వెలిగిస్తే కరుగుతూ ఉంటాయి కరిగినప్పుడు అదంతా తీసి ఆ తెల్లని బట్ట మీద చుట్టి ఒక సీల్ వేసిపోతారు వాడు ఎవడు ముట్టడానికి వీళ్ళదు ఆ సీల్ ఎవడు ముట్టినా వాడు చేయలే పర్మనెంట్ సీలింగ్ అంటే అంత పవర్ అన్నట్టు ఇప్పుడు నేను గమనిస్తా మా ఇంటి దగ్గర గడ్డి తినడానికి వస్తూ ఉంటాయి బరెల్ ఆవులు వాటి చెవులకి ఎవడో సీల్ చేస్తాడు ఎల్లో కలర్ సీల్స్ ఇన్ఫరారెడ్ సీల్స్ అవి లేక బార్కోడ్ సీల్స్ అని పిల్లలు ప్లాస్టిక్ ఉంటాయి పసుపు అవి వాడు సీల్ చేసుకున్నాడు ఎవడో ఓనర్ అది వాణదన్నట్టు లేకపోతే ఏమవుతుంది తెలుసా మీకు ఈ విషయం తెలుసలేదు హైదరాబాద్ ఈ సీలింగ్ ఎందుకు స్టార్ట్ అయింది బర్రలకి గొర్రెలకి ముఖ్యంగా ఆవులకి ఇస్తారు బర్రలకి తక్కువనే చూసినా ఆవులకి ఇస్తారు ఎందుకంటే ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి అయితే రోడ్ల మీద పండుకుంటాయి ఆవులు రోడ్ల మీద పండుకుంటే రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి అందరు దీర్ఘంగా గాఢ నిద్రలు ఉంటారు కదా అప్పుడు లారీలు వస్తాయి లారీలు వచ్చి వాటికి పలకల్లాగా పెడితే వీటన్నిటి తోలితే ఇవన్నీ పైకెక్కేస్తాయి పైకెక్కేసి లోపలికి వెళ్ళిపోతాయి లారీ అంటే వాటిని తీసుకుపోయి పోసేస్తారు అన్నట్టు దొంగతనం అన్నట్టు కదా వరి అయితే దానికి సీల్ ఉన్నప్పుడు ఎవరు దొంగలించాడు దాన్ని దొంగలిస్తే వాడు దొరికిందంటే మటుకు వాడికి శిక్ష బహు కఠినంగా ఉంటుంది అసలు మన దేశంలో వింత దాన్ని రోడ్డు మీదకి దానికి సీల్ ఎందుకు వేయాలా వాటన్నిటి తీసుకుపోయేదో ఎక్కడో ప్రాంతాల్లో పెట్టచ్చు కదా గవర్నమెంట్ ఇది బహు వింతాకరమైన దేశం ఇదివే కాబట్టి మనం మన దేశం గురించి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ వింతాలు ఉంటాయి అంతే మన దేశంలో అన్నిటి సహించాలా అవి కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా ఏం చేయడం రోడ్ మీద ఆగుతాయి కాబట్టి ప్రతి దశలో ముద్ర అనేది నేను మృగం యొక్క సంఖ్య ఆరు వందల సంబంధించిన ఒక మూడు గంటల రికార్డింగ్ స్టేషన్ నేను గతంలో మన గ్రూప్ ఆన్లైన్ లో ఇప్పుడు ఇవి వాపస్ వస్తాయి మనకి తిరిగి ఈసారి మటుకుని నేను డీటెయిల్గా వెళ్ళిపోతాను ఎందుకంటే మళ్ళీ నాకు అవకాశం ఉంటుంది ఉండదు ఈసారి మటుకు ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ లేక టెన్ అవర్స్ కంటిన్యూస్ గా ఆరు వందల అరవై ఆరు ఏందో నేను చెప్పేస్తా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తుంది ఈ రోజు అందుకు ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో వ్యాక్సినే ఆరు వందల అని మాస్టర్సే చెప్పేస్తున్నారు కానీ మనం చెప్తున్నాం అది కాదని ఇంకా నేను చిన్నప్పుడు హై ఉన్నప్పుడు కూడా విన్నాను ఆరు అదే అంత ఏంటంటే సోషల్ సెక్యూరిటీ కార్డ్ అని ఒకటి చెప్పిండి అమెరికాలో అందరికి ఇస్తారు సోషల్ సెక్యూరిటీ కార్డ్ ఇప్పుడు మన దేశంలో ఆధార్ కార్డు ఆ దేశంలో సోషల్ సెక్యూరిటీ కార్డ్ కాబట్టి సోషల్ సెక్యూరిటీ కార్డే ఆరు వందల అరవై ఆరు అని ఒకటి చెప్తున్నాడు మాస్టర్స్ దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత క్రెడిట్ కార్డే ఆరు వందల అరవై అని చెప్పి దాని తర్వాత రకరకాల కార్డ్స్ ఇట్లా అన్ని వింత రకమైన కార్డ్స్ ఈ రోజు ఎక్కడి వరకు వచ్చేసారంటే ఈ వ్యాక్సిన్ ఏ ఆరు అని కూడా చెప్తున్నారు మరికొంతమంది చెప్తున్నారు ఆ వ్యాక్సిన్ లో కంప్యూటర్ చిప్పు పెట్టి నీకు ఇంజక్షన్ ఇస్తే ఆ ఇంజక్షన్ తో పాటు ఆ చిప్పు వెళ్ళిపోతుంది ఆ చిప్పు నిన్ను కంట్రోల్లో తీసుకుంటుంది ఎవరు పెడితే వాడు ఇష్టం ఉండని చెప్పుకుంటూ ఉంటారు అన్నట్టు మనం ఏమంటే చెప్తలేము మనం ఏమంటామంటే అది వ్యాక్సినే కాదు అని చెప్తున్నాం డేంజర్ కొంత కొంత కాలానికి అరెస్ట్ చేయడం కూడా స్టార్ట్ అయిపోతుంది వ్యాక్సిన్స్ కి వ్యతిరేకంగా మాట్లాడితే ఫ్రాన్స్ లో స్టార్ట్ అయిపోయింది నేను చెప్పి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది లాస్ట్ మార్చ్ నుంచి చెప్తున్నాను ఇవన్నీ విషయాలు వ్యాక్సిన్స్ కి వ్యతిరేకంగా మాట్లాడటాలని అరెస్ట్ చేస్తారు అని అయితే స్వాతంత్రపు దేశంలో అరెస్ట్ చేయడానికి వీలేదు ఎవడన్నా ఏమన్నా మాట్లాడుకోవచ్చు ఏమి వ్యతిరేకంగా నా ఇష్టం నేను తీసుకుంటే తీసుకుంటా లేదు అందుకే జబర్దస్తి లేదు వ్యాక్సిన్ కానీ జాబ్స్ లైలా జబర్దస్త్ చేస్తారు నీకు ఆ లేకుండా నీకు జాబ్ ఇవ్వమంటున్నారు ఇంటర్వ్యూకి రాని అంటున్నారు నీకు శాలరీ ఇవ్వమంటున్నారు అట్లా భయంకరమైన శ్రమలు ఎందుకంటే మనం ఉంటుంది శ్రమల కాలం అంటే మళ్ళీ ఏ దిశలో రావాలి శ్రమలు అన్ని విషయాల్లో రావాలి శ్రమలు కుటుంబంలో భార్య వినడు భర్త విన్నాడు పిల్లలు విన్నారు ఇవన్నీ శ్రమలు ఉంటాయి అన్నదమ్ములు వినారు తల్లిదండ్రులు వినారు పిల్లలు విన్నారు ఎవరు విన్నాడు మన మాటలు శ్రమలు ఉంటాయి కూరగాయలదు కనబోతే నీకు అక్కడ శ్రమలు ఉంటాయి కూరగాయలు కనుకుంటే మోసం ఉంటుంది అక్కడ శ్రమ ఉంటుంది కిరాణో పోతే అక్కడ మోసం ఉంటుంది అక్కడ శ్రమ ఉంటుంది ఎక్కడ కనబో నీకు ఉంటాయి శ్రమలు అయినా కానీ నేను అనేది ఏంటంటే అన్నింటినీ ఓచుకుంటా మనము ప్రభు సాయకుడు ప్రభు నాకు పోషించేవాడు ఈ శ్రమలో నేను ఎంత నలగొట్టబడ్డ కానీ పర్లేదు కానీ సైతాను చేతాన్ని నలగొట్టబడద్దు అనే పాయింట్ అది నేను ఎన్నిసార్లు మీకు ఈ విషయం చూపించిన సైతాను వాణి బిడ్డల్ని ఎందుకు ముద్రించుకోవాల మన ప్రభు ఎందుకు తన బిడ్డల్ని ముద్రించుకోవాలా రెండవ వచనంలో మృగము ముద్ర అది ఒక మనిషి సంఖ్యను కూడా చూస్తాము భవిష్యత్తులో చూస్తాం మనం అది ఒక మనిషి సంఖ్య అది మృగం సంఖ్య అంటే మనిషే మృగమా లేక ఏదన్నట్టు అట్లా అర్థం చేసుకోరు ఆరు అనేది ముద్ర మనుషులకు ఇస్తారు ఆ ముద్ర ఉన్న వాడే ఈ లో బ్రతకగలడు ఆ ముద్ర లేనివాడు ఎవడు బ్రతకలేడు అని చెప్తా ఉంటారు కరెక్ట్ కానీ ఈ రోజు ఆ ముద్ర ఆల్రెడీ ఉంది ప్రపంచం ముద్ర ఉంది ఎందుకంటే సీలింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిందని చూపించిన టూ నుంచి చెప్తున్నా ఈ సీలింగ్ స్టార్ట్ అయిపోయింది త్వరలో క్లోజ్ అయిపోతుందని రెండవ వచనం క్లోజ్ కాబోతుంది ఎందుకంటే మూడవ వచనం వచ్చినప్పటికీ ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల్లాగా అందు ముద్రించే వరకు భూమి కనెన్ సముద్రం కనెన్ చెట్ల కైనా హానించి చేయవద్దని దిగ్గరగా చెప్పాను కాబట్టి ఎందుకు చెప్పాలా దిగ్గరగా ఆయన అధికారం గల దేవుడు ఈ వేరొక దూత ఆయనకి సమస్త సృష్టి మీద అధికారం ఉంది ఆయన చెప్తే ఎవరైనా వినాల్సిందే ఈ నలుగురు దూతలు కూడా వినాల్సిందే బిగరగా చెప్తే భయపడి వాళ్ళు భయపడిపోతారు నలుగురు దూతలు ఆయన కొథమసింహం కదా సెకండ్ టైం వస్తున్నప్పుడు మొదటిసారి గొరటిల్లాగా వచ్చిండు ఈసారి కొథమ సింహం రాబోతున్నాడు ఎవరైనా భయపడాల్సిందే అందుకు పరిగెత్తారు బలిష్ఠులు భూమి ఉన్న వాళ్ళందరూ ఆయన చూస్తే అయితే నాలుగో వర్షానికి నేను ఇక్కడ వాక్యాన్ని ముగిస్తా రాత్రి ధీరంగా చూస్తాం దీన్ని నాలుగో వర్షానికి ముగిస్తున్నాను ఈరోజు మరియు ముద్రింపబడ్డ వారి లెక్క చెప్పగా వింటిని ఏందది ఇస్రాల గోత్రంలన్నిటిలో ముద్రింపబడ్డవారు ఎంతమంది లక్ష మంది చూడండి ఈ విషయం అర్థం చేసుకోవాలా ఈ వాక్యం నీకు అర్థం కాకపోతే నువ్వు ఎంత సునీసంగా మోసల నేను చూపిస్తా చూడండి మరియు ముద్రింపబడ్డవారి లెక్క అంటే ఏసు ప్రభు తనంతట తానే ముద్ర తీసుకొని చిండు దేవుని ముద్ర వేరొక దూత ఏసు ప్రభు తన హస్తాలతో ఈ ముద్ర నీకు ఇస్తున్నాడు అందుకే మనము చాలా మంది మీరు ఏం లేదు ఏ సో నామన్న భాక్షం అది మెంటలా ఏ సమాన రక్షణ పొందుతావు ఏ సైనా దయ్యాలు కలగొడతావు ఏ పొందుతావు సమస్తం ఏ సమన్నా కానీ ఏ సైనా భాక్షముద్దా అంత మోసమా అన్ని ఆ నామంలో కానీ ఆ నామంన పాసము వద్దా శిష్యులకు అర్థమైంది చదువు అనులకి ఇంతగా చదువుకుంటున్నావు థియాలజీ చేసినా అంటో ఎంటే ఏమేమో చేసినా అంటావు లేక మాస్టర్ ఆఫ్ థియాలజీ మాస్టర్ ఆఫ్ డివినిటీ పిహెచ్డీలు డాక్టరీన్లు ఆర్డినేషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయి ఈ ఇంత సింపుల్ సత్యం నీకు అర్థం కాకపోతే ఎంత మోసంలో ఉండవు త్వరగా బయటికి వచ్చేయాలి కదా ఇంకా నిర్లక్ష్యం ఎందుకు అహం ఎందుకు త్వరగా బయటికి వచ్చేసి సత్యాన్ని గ్రహించాలా ఆ నామంలోనే ముద్ర ఏ సుకరిస్త ముద్ర ఎందుకంటే ఆ రక్తం పెట్టి కొన్నది కొనబడింది మన జీవితాలు ఐగుప్తులో గొర్రపిల్ల రక్తము తీసుకొని ఇంటికి ముద్రేస్తేనే ఆ ఇల్లు కాపాడబడింది మృత్యు దాటిపోయింది ఇది కూడా అంతే ఈ శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి ఈ శ్రమల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ముద్ర అవసరం నువ్వు ఎంతగా ప్రయాసపడతావో నాకు తెలియదు ఎంతగా ఉపాసం ఉంటావో నాకు తెలియదు రాత్రి మగళ్ళు ఏం చేస్తావు తెలియదు నాకు నువ్వు మట్టి ముద్ర పొందుకోవాలా ఈ ముద్ర ఉంటేనే నీది విశేషమైన సేవ ఈ ముద్ర ఉంటేనే నువ్వు కాపాడబడతావు ఈ ముద్ర లేకుండా నువ్వు ఖచ్చితంగా హతసాక్షివే నువ్వు ఎక్కడున్నవాది కాదు నువ్వు ఏం చదువుతున్ననే కాదు నువ్వు ఏం చేస్తున్నది అసలే కాదు నువ్వు ఎంత ధనికునమైన కానీ ఎంత పరిష్ఠమైన కానీ కాదు నువ్వు బిజినెస్ మ్యాన్ కావచ్చు గొప్పవాడి కావచ్చు ఘనత వహించిన వాడి కావచ్చు దాసం కావచ్చు వాణిసేవ నువ్వు స్వతంత్రుడు కావచ్చు నువ్వు ఎవడైనా కావచ్చు ఏ కులం ఉండొచ్చు ఏ మతమైనా ఉండొచ్చు ఈ ముద్ర లేకపోతే మాటకు నువ్వు చచ్చిన వాడవే ఈ ముద్ర ఉంటే అసలు నీ పక్క నుండి గుర్తుపట్టాడు నువ్వు నడుచుకుంటా పోతుంటే ఎవడు అనుకుంటాడు తెలుస్తున్నాడు కూడా నీ నీ మంచి క్లోజ్ ఫ్రెండ్ కూడా నేను గుర్తుపట్టలేడు పక్కకు వెళ్ళిపోతుంటే ఎందుకు తెలుసా ఈ సీలింగ్ అటువంటిది స్పెషల్ సీలింగ్ ఫైనల్ సీలింగ్ నోవా హెచ్చరించే ఇంకా నలభై దిన వర్షం స్టార్ట్ కాబోతుంది నలభై దినాలు నలభై రాత్రులు వర్షం స్టార్ట్ గాబోతుంది త్వరగా సీల్కి సిద్ధపడిన నోవా నీ కుటుంబం ఒక్కసారి మీరు లోపల నేను సీల్ చేస్తా అప్పుడు నిన్ను ఎవరు ముట్టలేడు సీల్ లేని వాళ్ళందరూ జలప్రలయంలో చచ్చిపోతారు నిర్ఫిలీలు బలిష్ఠులు ఆ కాలంలో గొప్ప గొప్ప వీరులు మొత్తం నీళ్ళలో గొట్కంపైసేస్తారు అది విధానం ఎందుకంటే భూమిని పాపంతో నింపేసారు మనుషులు పశువులు జంతువులు కలిసి జీవించినాయి వారికి పుట్టిన వాళ్ళంతా వింత వింతగా ఉన్నారు ఆది కాండంలో లేని జీవరాశులన్నీ వీళ్ళు తీసుకొచ్చారు అవన్నీ క్లీన్ కావాల్సిందే జలప్రలయంలో కాబట్టి ఈ ముద్ర చాలా ప్రాముఖ్యమైన ముద్ర అది నేను కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం చూపించినారు ఒప్పికుంటే సాయంత్రాలు చూపిస్తా వ్యూహాను భక్తుడు బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ దీనికి సంబంధించిన విషయం జ్ఞాపకం చేసిన ఒక రోజు మనకి నేను చూసినాను మన రికార్డింగ్ చెప్తానంటే మీరు ఓపికతంగా వెళ్తుకోండి నేను మీకు నీళ్ళలో బాప్సం ఇచ్చింది కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పుల వారు విపటకు నాకు యోగ్యత లేదు ఆయన మీకు ఆత్మతోను అగ్నిలోను బాప్తిజం ఇచ్చిను నేను ఆ రీతిగా అర్థం చేసుకుంటున్నా ఏ నామం అగ్నితో పోల్చబడింది ఇక్కడ అందుకు గజ గజ వణుకుతాయి సైతాంశక్తులు మండుచున్న పొద ఉపమానం అదే కదా అగ్ని ఏసుప్రవే ఆ అగ్ని అందులోంచి కదా దేవుడు తెలియచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం మండుచున్న పొదల నుంచి ముద్రలు కూడా ఆ సీలింగ్ కూడా అగ్నితోనే చేస్తారు సీలింగ్ ఆ కోర్టు వాడు వచ్చేసి కోర్టు నుంచి వచ్చిన క్లర్క్ దాన్ని కాల్చి ఆ కడ్డిని ఎర్ర ఉండే కడ్డిని అది లపం కడ్డి అనుకోకట ఆ లపం కడ్డిని కాల్చి వేడి వేడి ఉండడం మెత్తగా అయినప్పుడు ఈ బట్టకి చుట్టేస్తారు అన్నట్టు దాన్ని చుట్టి దాని మీద ఒక గవర్నమెంట్ సీల్ వేసిపోతాడు ఆ వేడి లేకపోతే అది కరగదు సీల్ వేయలేరు అన్నట్టు అగ్ని అన్నట్టు కాబట్టి దేవుని మన మన ఆ ఊర్లలో నేను చూస్తున్న ఆవులకి కాల్చి ముద్రలు వాటి శర్రల మీద ఈపుల మీద ఇది పరిశుద్ధ అగ్ని యేసు తన హస్తాలతో ఈ ముద్రనికేస్తున్నాడు మనం ఎంత స్పెషల్ ఊహించుకోండి ఏం గొప్పతనం ఉంది మనలో మనం చేసుకున్న పని ఏంది మనం ఏం చేస్తున్నాం ఈ లోకంలో ఏ రూపంగా నువ్వు నేను స్పెషలే కాదు ఆయన వ్యక్తిగతంగా యోగాన్ని గుర్తించాడు గాడ్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్ ఆఫ్ అ పర్సన్ అన్న వాక్యం మనం చూసినాం ఆయన పక్షపాతి కాదు ఒక్క వ్యక్తి పక్షంగా ఉండడాయిన అందరినీ ఏర్పరచుకున్నాడు ఆయన మనం అర్థం చేసుకోవాలి నేను ఒక్కని స్పెషల్ కాదని అర్థం చేసుకో నేను స్పెషల్ కాదు నేను అరణ్యంలో ఒక శబ్దం అంతే ఈ మూర్ఖలను లేకపోతే నీ ప్రయాసం పోయా వేస్ట్ అయిపోయి నీ లైఫ్ అంతా సేవకులు ఎంతమంది అయ్యో అని ఏడుస్తారు ఆ రోజు నీ నామన ప్రవచించలేదా అంటే అరే నీకు ముద్రనే లేదుపో నువ్వు నా బర్రెవు నా గొర్రెవ ముద్రించుకుంటే నాకు అనిపిస్తుంది తీర్పు దినమున నీ మీద నా ముద్ర ముందలేదా లేదు ప్రభా నేను ప్రవచించిన ప్రభా దయ్యం వెలగొట్టను ప్రభావ రోగులను స్వస్థపరుస్తున్నాను ప్రభావ పబ్లిక్ మీటింగ్స్ చేసినాను ప్రభా నీ నామ నా ముద్ర నీ మీద లేదుపో నువ్వు ఊర నగలదు నా సొంత గొర్రెలకి నేను ముద్రించుకుంటా మళ్ళీ నీ మీద నా ముద్ర లేనప్పుడు నా గొర్రె కావు కదా కట్టిగా వీరంలో పడేండి వీళ్ళందరినీ నరకంలో పడేయండి అంటున్నాడు ఈ ముద్ర మనకు చాలా ఇంపార్టెంట్ ఇది క్లోజ్ అయిపోయే టైంకి వచ్చేసినాం ఇంకెక్కువ కాలం కూడా లేదనుకుంటా బహుశా ఫ్యూ ఫ్యూ మంత్స్ ఫ్యూ ఇయర్స్ కూడా నాకు నేను టైం క్యాలకులేషన్ చేయండి కానీ సూచనలు అర్థం చేసుకుంటాం ప్రభు మనం చెప్పింది అది క్యాలెండర్స్ చూడద్దు టైం చూడొద్దు సూచనలు చూడండి కాలాలు చూడండి అవి ఆయన ఆధీనంలోనే కాబట్టి ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు కాబట్టి గ్రహించగలవు కాబట్టి దేవుని దాసులు వారి నొసల ఎందు ముద్ర క్లోజింగ్ టైంకి వచ్చేసినాం ఇప్పుడు మనం ఉపాసముని ప్రార్థన చేయలేకపోయానికి ఆ ముద్ర లేకపోతే నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను నాకు ఆ ముద్ర ఉందని ముద్ర లేనివాడు ఈ వాక్యం ఎట్లా చెప్పగలరు చెప్పండి మీరే చెప్పండి ముద్ర లేనివాడు ఈ వాక్యం చెప్పగలడా వానికి ఎందుకు అర్థం కాదు ఎంతసైనా అర్థం కాదు ఇది స్పెషల్ ముద్ర ఏ సుక్రీస్తు అందుకే మనం ఏ సుక్రీస్తు నానం పాపశమిస్తాం అది బ్లడ్ నేమ్ రక్తం గల కాబట్టి ఆ నామంలోనే సమస్తం జరగాల్సింది అటువంటి కృపని ప్రభు మీకు అందరూ కనుకరించాలని నేను ప్రార్థిస్తాను కళ్ళు మూసుకోను పరుషుద్రవా తండ్రి మీకు వాదనాలైన ప్రభా రెండు వేల నుంచి మీ వాక్యాన్ని మేము ప్రకటిస్తాం అనేక మంది ముద్రకు రావాలనేసి ప్రయాసపడుతున్నాం ప్రభావ ఈ ముద్రలు లేకపోతే ఖచ్చితంగా మరణిస్తారు కథ సాక్షాత గొప్ప భూకంపం అంత రక్తపాతం చంద్రుడు రక్తవర్ణం కావడం అందరూ రక్తపాతం దేశంలో రక్తం ఏర్లే పారును అన్న విషయాన్ని మీరు మా చూపించినారు ప్రభా మీ సీలింగ్లో లేకపోతే జలము కొట్టుకొని పోయింది ఉన్న వారిని ప్రభావ మీరు సీల్ చేస్తేనే గాని నోవా కాపాడబడలేదు ప్రభావ మీరు సీల్ చేస్తేనే కానీ ఆయుప్తలో ఇసుక కాపాడబడలేదు ప్రభావ ఇప్పుడు అంతే చివరి సీలింగ్ ఇది మూడవసారి సృష్టిలో ఈ సీలింగ్లో మేము ఉండాలా ప్రభావ ఈ ముద్రలో మేము మా ముదుటి మీద మీ ముద్ర వేయండి ప్రభావ లేని వారికి అందరికీ అనుగ్రహించమని ఎందుకంటే ఇంత గొప్ప ధన్యత ఇంకా ఒకటి లేదు లోకంలో అందుకే ఈ పుస్తకం చదివేవాడు ధన్యుడు అర్థమైతే కదా ధన్యత ప్రభావ ఈ ముద్రలకు మమ్మల్ని నడిపించమని మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ నడిపించండి ప్రభావ ప్రతి ఒక్కరు స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ ఈ ముద్రలకు రావాలని ఆయన మా ప్రయాసంతో ఆల్మోస్ట్ నేను టూ థౌసండ్ ఎయిట్ దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాం ఇక్కడ వెళ్ళినా అక్కడ మేము ప్రకటిస్తున్నాం గురించి ఎవరు కూడా దీంట్లోకి వెళ్ళి తప్పిపోవడానికి ఒక్క వాడు తప్పిపోయినా మాకు ఆ బహు వేదన ఉంటుందైనా పన్నెండు మందిలో మీకు ఒక్కరు తప్పిపోయింది ప్రభావ ఆ రోజు మీరు మాకు కూడా ఉంది రోజు బాధ ఎంతమంది తగ్గిపోతారు మా దగ్గర నుంచి మేమేమో కరెక్ట్ గొప్పలమని చెప్పుకుంటలేము కానీ ప్రభా మీరు ఇచ్చిన అవగాహన బట్టి ఈ వాక్యాన్ని బట్టి ఈ ముద్రలో ఉన్న వాళ్ళే కాపాడబడతారు ఆ నలుగురు దూతలు మొత్తం బీపత్సవం చేస్తారు వారు బహు కఠినమైన దూతలు అనేసి మీరు మాకు ఒకసారి చూపించినారు ప్రభ వారి ముందు యోగ నిలబడలేరని కానీ ప్రభావ మేము మీలో దాచపడ్డామన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దీన్ని మరి ముందు కొనసాగించుకుని లాగా కృప మాకు అందరినీ ముఖ్యంగా వీటిని అర్థం చేసుకుంటే శక్తిని మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మెన్ సాక్షల నుంచి మొత్తం మీతో గడిపే కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నావు సమస్త సమాజంలో చదువులు ఆయన కారో ముద్ర గురించి మీరు చూపించినారు ప్రభా భూమికి కనిపిస్తుంది ఆయన తల్లి మీరు చూపిస్తున్నారు ప్రభావ ఎవరైతే ప్రభానైనా నీ ముద్రించబడిన వాళ్ళే ప్రభావ కాపాడపడతారు దాన్ని సింది పడతారు మీ ఎదుట చూపిస్తున్నా ప్రభా కాబట్టి ప్రభానైనా నేను కూడా ప్రభావం అయినా తండ్రి ఆ యొక్క ముద్రలో ఉండాలా మీ యొక్క ఫీలింగ్ లో ఉండాలని అనుకుంటున్నాను ఎలాంటి నా జీతంలో ఎలాంటి నిండగాలి ఎలాంటివి లేకుండా ప్రభ మీ వర్షానికి లోపల ఆయన మీ పట్ల భయభక్తులు కలిగి విధేయ కలిగి ప్రభాం అయినా నీ చుట్టము నెరవేర్చే రీతిగా ముందుకు ఎక్కడ స్వాతంత్రోలు ధనాశలు దురాశతోను ఎక్కడ లోకస్తుల్లాగా ఉండకుండా ప్రభావం ఉన్న వేళ ప్రభావం అయినా ఈ పట్ల భయం కలిగి ప్రభావం ముందుకు పోవాలా నీ చుట్టాను పరంగానే స్వార్థ కనిపించాలా ప్రతిదీ మీ యొక్క మహిమకరంగానే ముందుకు పోవాలా ఎలాంటి నిందలు గానీ అపరాధములు పాపములు ఎలాంటిది మాలో నాలో గానీ ఎక్కడ కనిపించకుండా ఉండాలా తండ్రి అలా ఉంటేనే మీరు స్త్రీల్లో ముద్రించుకుంటారు కాబట్టి నా జీవితంలో ఏమైనా నిందలు మర్చలు ఉంటే అదన్నిటి నుంచి పరిశుద్ధపరిచి ప్రభావం అయినా మీ నన్ను కూడా ముద్రించుకున్నది నాయసుపడి అడుగుతున్నాను ఆయన తండ్రి అలాగే ఆయన ఆ యొక్క ప్రభావమైనా వినియోగించినా మీ ప్రభావం భయపడకుండా చదివకుండా ధైర్యంగా ముందుకు పోవాలని స్వార్థను ప్రకటిస్తారా ఎందుకంటే మీ ముద్దలో ముద్రించబడిన వాళ్ళకి అధికారం లేదు వాళ్ళకి ఎలాంటి శ్రమలు ఉండవు వాళ్ళకి అధికారం ఇవ్వబడి మన నువ్వు చూపిస్తున్నావు కాబట్టి అధికారం కూడా మాకు అనుగ్రహించమని నాకు అనుగ్రహించమని ప్రాధిస్తున్నాను మీ పట్ల నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను నువ్వే నాకు సహాయకుడివి రక్షకుడివి ప్రతిదీ నీవే కాబట్టి మీ జీవితం అంతా ప్రభావం కాబట్టి ప్రతిదీ ఆయన మీ చుట్ట ప్రకారమే ప్రతిదీ ఏదైనా కానీ ప్రభావం కీలక జీవితమైనా కానీ పేర జీవితం అయినా కానీ ఉద్యోగాలలో కానీ ప్రతి చోట ఎక్కడైనా ఏ విషయంలోనైనా కనిపి అది మీ చిత్త ప్రకారంగా ప్రతిదీ నీ మీ కిష్టకాలంగా మీ అంగీకరంగానే ఉండాలా మీకు విధేతగా లేకుండా నాయన నింద ఉంటది మచ్చ ఉంటుంది అప్పుడు నీ ముద్రలో ముద్రించుకోలేదు ప్రభావం ఎందుకంటే అది పరిశుద్ధమైన గుంపు పరిశుద్ధత కలిగిన వాళ్ళని ముద్రించుకునే గుంపు కాబట్టి ఇట్లా నిందదు ఇట్లా జీవితం ఉంటే పరిశుద్ధత ఉండదు కాబట్టి ఆ ముద్రలో మేము ముద్రించుకోలేం కాబట్టి ఆయన పరిశుభ్రత కలిగి జీవించి నన్ను కూడా ఆ ముద్రలో ముద్రించమని మీ రాత్రి వరకు నన్ను సిద్ధపరిచి నేను కూడా అనేకలను సిద్ధపరిచేలాగిన సేవా ముందుకు పోతుండగా మీకు మహిమకరంగా మీకు సాక్షిగా అనేకులను కూడా ప్రభులైన మీ రాత్రికి సిద్ధపరిచి ఆయన ముందుకు పోయేలాగిన గొప్ప కృప చూపించమని మీ మధ్యాహ్న కాలం స్వరం ద్వారా వినిపించిన మీకు వందనాలు అలాగే సందర్శగా వంద కూడా కృప వందనాలు యారాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉందనని చెప్తూ నది రీడేస్తూ కలిసిద్దమం తీరుత ప్రాపించబోతున్నారు కలుమూసుకోండి పరిశుద్ధుల ప్రేమ గల దేవ చీమగల తండ్రి ఏసయ మీ వంద నాలుగు స్థులు స్తోత్రములు ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్తమైన దేవ నా నిన్న నేడు మా పిల్ల పర్లకు తండ్రి మీ పాదాలకు వంద నాలుగు మీకే వేలాది వంద నాలుగు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభాములు మీకే చెల్లించుకుంటున్నాం ప్రభావ అని తండ్రి నా ప్రభా మీ మధ్యాహ్నకాల సమయంలో ప్రభావ సజీవులుగా ఉంచి ప్రభావీ స్వరం వింటకు నా తండ్రి నైనా మా ఆత్మీయ జీవితంలో ముందుకు పోవాలా ప్రభావ మీరు మాకు హెచ్చరికలు నా వీటికే జీవించాలన్న ప్రభావ మీకు చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలి తండ్రి మీకే వేలాది వందనాలు మీకే కృతంగా ఆస్తులు జీల్చుకుంటున్నాం ప్రభావా అవుతండి నాయన మిమ్మల్ని మీ ఆజ్ఞల మార్గం నడవాల ప్రాభాన తండ్రి మీ యొక్క మేము ఉండాల ప్రభావతం నైనా మీ ముద్ర తండ్రి మా మీద ఉండాల ప్రభావతం నా ప్రభావ అటువంటి ముద్రను మేము కూడా ముద్రించుకుంటే మీకు సహాయం దాయించే ప్రభావతం నైనా అటు మీకు దూరమైన ప్రభావం మేము ఏది చేయలేం ప్రభావన తండ్రి మీ వాకిని మీ మీ వాక్యాన్ని వాడిచిపెట్టి మీ ఆజ్ఞలు విడిచిపెట్టినా తరని మేము ఏమీ సాధించలేము ప్రాభావ తండ్రి ఇదిగో అయినా ఈ లోకం మీ అర్థమైంది ఈ లోకంలో ఏమీ లేదు ప్రభావ సమస్తం మీ దగ్గర ఉంది ప్రభాన తండ్రి నైనా మా సంతోషం నా తండ్రి ఈ లోకంలో మేము దేనికోసం ప్రయాస పడినది వర్థమే ప్రభా నా తండ్రి నా తండ్రి కాబట్టి నా ప్రభా మీద ప్రయాస ఉంచాలా ప్రభావ ఈ లోకంలో ప్రభా తక్కువ కాలమే ప్రభావ మా జీవితకాలం కానీ నైనా మీ దగ్గర యుగయుగంలో మేము మీతోనే ఉంటాం ప్రభా కాబట్టి నాయన తండ్రి అటువంటి జీవం మాకు కావాలో ప్రభావ తండ్రి వ్యర్థమైన వాటి కోసం ఆ సమయాన్ని వీక్షించుకోవద్దు ప్రభావ ఎక్కడ మోసపోకూడదు ప్రభా ఎవరి చేతిలో చిక్కడకూడదు నా తండ్రి నైనా నా ప్రభా మీ ఆజ్ఞల మార్గంలో నడవాలా ప్రభావ నైనా మీకు విలువైన అర్పణలు తీసుకొని రావాలో ప్రభా నేను మీ ముద్రలో మేము ఉండాలా ప్రభావ తండ్రి మీద సహాయం దయచేయండి ప్రభావ మళ్ళీ ఎటువంటి నైనా బలహీనతలను తొలగించినైనా నా తండ్రి నన్న మమ్మల్ని సంపూర్ణంగా మార్చిన మమ్మల్ని ముందుకు నడిపించలే ప్రభావ నా తండ్రి ఎక్కడ కూడా నా తండ్రినైనా మీ వాక్యానికి అవిధ్యత చూపించకూడత ప్రభావం ఎక్కడ కూడా మీ వాక్యాన్ని తండ్రి అయినా తృణీకరించకూడత ప్రభావం మీ వాక్యాన్ని సారమే జీవించాలా మీ వాక్యాన్ని సారమే ప్రభావ మా క్రియల ద్వారానే ప్రభావ మీరు మహిమలు ఉంటారు ప్రభావ మాటల ద్వారా మా పాటల ద్వారా తండ్రి మీ మహిమలు ఉందరు మా క్రియలే ప్రభావ మా క్రియలు పరిశుద్ధంగా ఉండాల తండ్రి మేము మంచి మార్గంలో నడవాల ప్రభావ మా క్రియల ద్వారా మీ మన మహిమలు పంచాల ప్రభావ కాబట్టి నా తండ్రి అయినా ఎల్లప్పుడు మీకు ఇష్టమైన జీవితం ఉన్న తండ్రి మీకు సాక్షిగా మీకు మహిమకరమైన జీవితం జీవించడం అందరికీ సహాయం దయచేయమని నేను మీరు మీ జనకాల సమయంలో మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రేరులో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభావ ప్రతి ఒక్కరికి నైనా మీరు కృపను దయచేయని ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభా మీ ముందులో ముద్రించుకుని తండ్రి నేను ఎటువంటి ఆటంకాలను తొలగించిన వాన్ని సిద్ధపరచమని మీరు అక్కడికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావా అదే రీతిగా చంద్రశేఖర బట్టి ప్రార్థిస్తున్నడం ప్రభావ నాయనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో అన్న ద్వారా మీరు మొత్తం మాట్లాడడానికి మీకు వేలాది వందననాలు తండ్రి అన్నకు వందనాల ప్రభావ ఇది నేను అన్న ప్రభ మీరు మీరు మీరు ఇంకన ప్రభావ నైనా అనేకమైన సత్యమైన విషయాలు ఉన్న తండ్రి మర్మమైన విషయాలు నేను తెలుసుకోవాల ప్రభావ ఎల్లప్పుడు మా ఆత్మీయ స్థితిని పరిశీలించుకోవాల ప్రభా ఎల్లప్పుడు నేను ఎదుగుతూనే ఉండాల ప్రభా తండ్రి నైనా ప్రతిదిన ప్రభావైనా వెనక్కు చూసుకోకూడదు ప్రభావ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతనే వెళ్ళిపోవాలి ప్రభావ నా తండ్రి నా ప్రభావ కాబట్టి నా త్రి ఆ యొక్క నా తండ్రి ఎక్కుతూనే పోవాల ప్రభావ ఒక్కొక్క మెట్టు మమ్మల్ని ఎదిగిస్తున్న ప్రభావం ఈ వాక్యంలో ప్రభావ ఒక్కొక్క విషయాలు మనకు తెలియజేస్తున్న ప్రభావం ద్వారా మీకు వనలయా అన్న కుటుంబంలో మీరు శాంతి సమాధానం దయచండి ప్రభావ మంచి ఆరోగ్యం అనగా దయచండి ప్రభావ వారి కుటుంబంలో ప్రభావ మీరేనైనా అన్ని కార్యాలు జరిపించాడు తండ్రి ఎటువంటినైనా అపవాది వారి మీద అటాక్ లేకుండా ప్రభావ నేను ఎటువంటి శ్రమంలో కాపాడండి ప్రభావ న తండ్రి నా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభావం నాయనైనా మంచి మార్గాలు నడిపించండి ప్రభావ ఏ దుష్టుడు మోసపరచకుండా తండ్రి వారి చుట్టూ మీరే కంచకాదుల దయచేయండి ప్రభావ మీద నామిక మహిమకరమైన బిల్లుగా ఉండాలి ప్రభావా త్రి అన్న కుటుంబస్తులందరూ ప్రభా కుటుంబీకులందరూ ప్రభావ మీకు రక్షణ మార్గంలో రావాలా ప్రభా మీరు కార్యం జరిపించండి తండ్రి నేను అన్న కుటుంబం మీరు మీరు అక్కడికి సిద్ధపచ్చుకునే అనేకల సిద్ధ పచ్చుకున్న తండ్రి అన్న కుటుంబానికి మాందరికీ దయచేయమని నేను ఈ మధ్యాహ్న సమయంలో ఇంతటి గొప్ప దాన్ని మాకు అనుగ్రహించడానికి మీకు వందనాలు స్థులు స్వత్రము చెల్లిస్తూ మాత్రం నేసు క్రీస్తు పశు ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె స్తున్నాం బట్టి రాజా మీరు వాక్యం చేత మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ఇస్తే ప్రభా హ మహిమన్నత దేవ చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో మీరు కంటి ఫలింపు దయచేయండి సుప్రభ గొప్ప దేవుడు ప్రభా సజీవుడు ప్రభావ మీకు లెక్కలేని వందనాలు ఇసే ప్రభా మా మార్గము మా సత్యము మా జీవము మీరే సుప్రభ దేవ పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడండి ప్రభావ మీ కృపలో మీ కనికరంలో వేసే ప్రభావ దేవా అంత్య దినాలలో ఉన్న ప్రభావ మీ యొక్క కృప ముఖ్యమైనది రాజా మీ ఆత్మ నడిపింపు మీ జ్ఞానం వేసే ప్రభావ అలిలోయ ప్రభావం మీ యొక్క నెమ్మది గల మనసుని ప్రతి ఒక్కరికి ఆత్మ నడిపింపు చేత ప్రభావ మీ శ్రమలలో శోధనలలో ప్రభావ జడియ కుంగ కృంగిపోకుండా మీ నామ మహిమార్థమే ప్రభ ముందుకు నడవబడాల రాజా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభావ ఎక్కడ చూసినా మరణాలే ప్రభావ విజృంభించి చనిపోతున్నారు దేవా కానీ మేము భయపడతలేం ప్రభా మీరు మా పక్షులున్న ప్రభా మమ్మల్ని రక్షించుకున్న గొప్ప దేవుడు ప్రభా మీరు మా రక్షణ కర్త మీరేసో ప్రభా మీకు వందనాలు అయినా వేసేయా దేవా పరిశుధ్ర మా రక్షణకర్త ఏసేయా గొప్ప దేవ సరశకర్త మీకు వందనాలు ప్రభా మీరు అక్కడికి ప్రభా మీ కొరికై తీర్మానం చేసుకున్న జీవితాలు ఎంతమంది ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా ఏ ఒక్కరు కూడా రాజా కుడిగ ఎన్మగడి తొట్టెలకుండా మీ నామ మైమార్దమే వాళ్ళని విజృంభించి మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా పరిశుధర ఏసేయా కృపమయడా సర్వాధికారి సర్వశక్తి సంపన్ను ఏసు ప్రభా మీకు వందనాలు ఏస ప్రభా హ ప్రతి ఒక్క ఫ్యామిలీని మీరు ప్రొటెక్ట్ ఇదిగో ప్రవ్వ నీ లోకంలో మేము కూడా నా తంది మమ్మల్ని బట్టి మేము గర్వించుకున్న ఆయన అయా నీలో నా ప్రభ నేను జీవించ సహాయం అందించను తంది ఏదో ప్రవ్వ నీ రాత్రి సమీపంలో నాయన మా జీవితాలు ఏ రీతిగా ఉండాల నా ప్రవ్వ నేను నా తంది అయా మాకు తప్పించి ఉన్నావు నాయన మాకు నా తంది అన్ని బట్టి నీ పంగనాలు ఇదిగో నా ప్రభ మా ప్రతి ఒక్కరికి నా తంది నీ ముద్ర నేను ముద్రంపబడి మేము నీలాంటి జీవించే ప్రక్కన మాకు బయచే దేవా అలాంటి ముద్ర నా ప్రబ్బ ఇంతవరకు నాతోంది ఇంకా మా కుటుంబాల్లో లేకపోతే నా ప్రభావ అలాంటి ముద్రలు అయితే నా తండ్రి మిమ్మల్ని నడిపించండి తండ్రి నడుపుదాలా కాపుదాలా దండి మా ప్రబ్బ ఆయన నీకే స్థితులు స్తోత్రములు ఆయన ఇదిగో నాతోంది వాతా గ నా ప్రభావ నీ నా తండ ఆస్తుకలు ఇంపండి ప్రభావ ఇంకా లోతైన మర్మలు నా తండీ మమ్మల్ని బోధించుట్టుకున్నాయన అవి విని ఇచ్చి పెట్టుకున్నాయని నేను జీవించట్టుకున్న తండ్రి మాకు సహాయం దయచేను అయినా ఈ లోకంలో నా ప్రభావ ఈ లోకము నుంచి మమ్మల్ని వేరుపరిచిన ఆయన మీరు అత్తం కావచ్చు నా ప్రభా మా ప్రక్షణించావు నాకు తంది నువ్వు మమ్మల్ని కొనబడేవు నా ప్రభావ కనుక నా తల్లి మేము మీ స్వాధీనంలో సహాయం భయస్ ఆయన ఈ కాల సమయంలో నా ప్రభా అలాంటి ముద్ర కలిగిన ఆయన నేను నా తను సహాయం నందిస్తాను నా తను నేను నా ప్రభావ ఆజ్ఞ నా తండ్రి నా నా ప్రభా ముద్రించినప్పుడు నా తండ్రి నేను ముద్రించడానికి నా తను మా జో వాళ్ళందరూ చెప్తున్నావు నా తండ్రి ప్రతి ఒక్కటి నాయన మీ స్వాధీనంలో ఉంది నా ప్రవ్వ గాలి నా తండ్రి మీ స్వాధీనంలో ఉన్న దేవ సముద్రం మీ స్వాధీనంలో ఉన్న నా తండ్రి భూమి ఆకాశం మీ స్వాధీనంలో ఉన్న నా ప్రవ్వ కానీ నా తండ్రి మానవులు ప్రవ్వ మేము నా తండ్రి మా జీవితాలు ఏ రీతిగా ఉన్నాయని ఆయన అయా మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి నా తండ్రిని వాకింతో హెచ్చరించడానికి కొన్ని స్తోత్రాలు అయ్యా దీవం వల్ల దైవానికి స్తోత్రాలు నా తండ్రి మధ్యాహ్న కాల స్వామినా ఏగో నా ప్రవ్వ మేము ముద్ర సరించి మమ్మల్ని మేము సరి చేసుకుని నాయన ఈ శ్వాసలోనే కడుగు నాకాన్ని నేను ధరించుకుని ఆయన గొప్పగా నా ప్రభు నీ వాసనతో మాత్రం మాట్లాడినందుకు నీ కొంతనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయనా ఇవ్వ నా ప్రభు అయా నేను ప్రార్థించుకున్న కానీ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కొద్దు నా స్థితి ఆరాధన నా కొట్ట మా ప్రియ ప్రేమ లేదు మా ప్రియపడ మా మంచి తండ్రి పరిషత్తులు కాక నీ బంగారు పాత్ర ఆయన ఎంతో విధమైన వినటానికి నా తండ్రి అయాన్ని విచయం తక్కునే అవకాశం బట్టి నా తండ్రి నీ ప్రభువా అయా నా తండ్రి నా నా తండ్రిని ప్రాణం ఇచ్చి నా తండ్రిని రక్తం కొనబడ్డ దేవా నీ కొనాలి ప్రభు నీకు చూస్తున్నాను ప్రభువ తండ్రిని ప్రజల నా తండ్రి ఏ రీతం నేను తక్కువ పోతున్నాను నేను తెలుసుకొని స్థితిలో ఉన్న నేను ప్రభు నా నేను సరిచేసుకొని నేను విరిగిబడి ఉండేలా నాకు సాయం చేయడుతున్నాం ప్రభు నీకు అందనా నీకు వస్తున్నాను ప్రభు నానా నా తండ్రి తెలిసో తెలియకో ఎన్నో తప్పులు చేసిన తండ్రిగా క్షమించిన నన్ను ఆదరించో ఆదుకున్న దేవుడు ప్రభువా అయ్యా నా తండ్రిని నీ దైవ దేవుడుతో నా తండ్రి ఎంతో విలువైన మాటలు మేము విని విడిచిపెట్టుకున్న ప్రభు మేము నెమరు వేసుకునేలా మీరు మా జ్ఞాపకం తండ్రి నీకు అందు ప్రభావ ఆయా నీ రాకుడు సమయం అవుతున్నారు ప్రభ హెచ్చరించిన దేవా నీకు అందనాను ప్రభ నా తండ్రి నా ప్రభా ఇక నేను మేము కూడా నా తండ్రి తప్పిపోకుండా ఆయన నీ ముద్ర చేసుకునే బిడ్డ మమ్మల్ని లాపకొని చేసుకోమడుతున్నాం నీ కొదనాలయ్యా ఆయన తప్పిపోతున్నా మా కుటుంబాలు నా తండ్రి నాయన నీళ్ళు బలపర్చంలో మాకు నీ కదనాలయ్యా ఆయా ఈ లోకానుసారంగా జీవిస్తున్నామే ప్రభ మేము విడిచిపెట్టి నిన్ను వెంబడించే బిడ్డ మమ్మల్ని లేపకొని తండ్రి నీకు పదనాలు నీకు తోసిన ప్రభావ ఆయన నీ దయజనుడి చోట ప్రభ నాయన ఎంతో విలువైన మాటలు తండ్రి నా ప్రభ అనేక మంది నా తండ్రి స్వస్థ పరిసిన ఆయన నువ్వు నా తండ్రి ఆయన నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వంద అంది సంవత్సరాలు ఇదిగో నా తండ్రి నాయన ఈ రోజు నా ప్రభ ఈ మాటలు వీడి నా తండ్రి ఇంతటితో విడిచిపెట్టుకున్న మేము నెమరం వేసుకొని మీరు జ్ఞాపకం చేపడుతున్నాం ప్రభ నీకు వంద తండ్రి ఆయన తండ్రి నా ప్రభ ఆయన తండ్రి నువ్వు చెప్పిన వాయితాలు తండ్రి నా ప్రభ దారి తప్పి పడిపోకుండా నా ప్రభ పొదనైన ఫలంలో పడిన తండ్రి ఈ మలకవచ్చులో మీరు సాయం చేయబడుతున్నాం ప్రభు ఆయన తండ్రి ఏది విత్తమో అది కోస్తూ నీ అని చెప్పే ప్రభ నీ కొందనాలు ప్రభ ఆయన తన మేము విత్త వల్ల జ్ఞాపకం చేసుకోబడుతున్నాను ప్రభా కొందనాలు తండ్రి నాయన నా పట్ల నా కుటుంబం పట్ల అయా చేసిన అనేక మేలులు పట్టి నీ కొందనాలు నీకు భయంకరమైన సైతాల మధ్య నా తండ్రి జీవిస్తున్నప్పుడు కూడా నా ఆ సైతాలు మమ్మల్ని కూడా నా ఆయన నీ ప్రార్థనతో నా తనని శక్తితో నీ బలంతో నా తన్ని బట్టి బెదిరించుకొని నా తన్ని తిరిగి శక్తి బలము నీవు నీ కొందనాలు నీకు చూస్తున్నాను నాయన తండ్రి ఏ సైతాన్ని మా వద్దీకి రాకుండా ప్రభ నీ బలమైన కట్గొని మాకు ఉంచినందుకు నీ కొందనాలు ప్రభావ దేవానికి శోసరాలు ప్రభ ఆయా ఇదిగో నా తండ్రి ఆయన ఈ మధ్యాహ్నం కాలం నా తండ్రి నాయన నా ప్రభ చేసిన గొప్ప మేలులు పట్టిన నీ కొందనాలయా ఎంతో మంది ఎన్నో జబ్బులతో రోగాలతో నా తండ్రి నశించిపోతాడు ప్రభ ఆయన ఎవ్వరు లేని దాన్ని తండ్రి నాకు ఇచ్చినవయ్యా నీ కొందనాలు ప్రభావ అటువంటి నన్ను పడిపోకుండా నీవు నన్ను కాపాడుతున్న దేవుడు అయ్య నీ కొందనాలు ప్రభ ఆయా నువ్వు చేసిన మేలు నా తండ్రి నేను ఏమి ఇచ్చినా నేను ఇవ్వడం తీర్చుకున్నది దేవా నీకు కొందనాలు మంచి తండ్రి మంచి నాన్న నీ కొందనాలు నీకు సృతరాలు ప్రభావా ఆయా నా తండ్రి ఈ బిడ్డల మధ్య నా తండ్రి నాయన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు ప్రభువా ఆయా నా తండ్రి గొప్ప మేలుల పట్టి వేలాది స్థితి ప్రస్తుతాను తండ్రి ఆయా దైవ నా హృదయపూర్వకంగా వందనాలు తెలివి చేసుకుంటూ నా కొద్ది స్థితి ఆ రైనా ఏసయ్య ప్రీ తిరిగి రాన ఇది నా స్థితి నుంచి అడిగి వేడుకుంటున్నాను తండ్రి స్వామి భా నాదివానికి బ్రాహ్మ సాకువానికి శోతం చేస్తు నాదివానికి స్వతం వాక్యందర మాట్లాడిన విశ్వప్రభా నాదివా అలా వాక్యంధ్ర ప్రభావ మాకు ముద్రలు తీసుకొచ్చి మనిషి పూర్తిగా నమ్ముప్రభ నాదివానికి స్వతం మీ దాదాధ మాట్లాడే స్వప్రభ ఎందుకంటే సిద్ధపాటు చేస్తున్నారు మీ యొక్క అలడియా ఆత్మ ఇట్లా ఎలాడుతుంది ఒక భజన మీద మీ చూపిస్తున్న స్వప్రభ విషయంగా వాఖ్యాలని ప్రభావ నంబరేయాల ప్రకటించాలా అలడియా నాదివానికి శోతం చేసాం ఇతర ముద్రలు రావాలే సుప్రభ మీరు సహాయం చేయండి అలడియా నాదివానికి బ్రాహ్మ సాకుడువా ఆ కలవేశ్వర ప్రభా మా పాపం శాప రోగాలు భరించి మూడు తిరిగి లేచేసి నా దీవానికి శోతం మీ ప్రేమ ప్రభావ వెల్లడి చేస్తాం మా పట్ల నీకు సూత్రం వేసే ప్రభా అలాగే అనేకల ముద్రలో రావాలా మా చిన్న గుంపు ముద్రలో ఉండాలా అలాగే ఎవరిని మీరు సరి చేయండి ఒక జీవితం వాళ్ళు ఇంకా హాస్పిసేత ప్రభావ ఈ రోజు మేము ఒక్క కుటుంబం విడిపించండి వేసే పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ వేకంతో నిన్ను ప్రేమించడం నిన్ను సేమించే ప్రభా మీరే సహాయం చేయండి అలాగే మా కుటుంబం ముద్ర రావాల ఎంతో మీరు కారించండి నా దీవానికి శోదం వేసే ప్రభా నాదిగా గొప్ప జనం కనికరించే ఆత్మ తిరవండి నా దీవానికి చూద్దాం అలాగే లాస్ట్ అంతా వచ్చిన వేసే ప్రభా నా దీవానికి భయంకర దినాల్లోనూ విజయ జ్ఞానం దండి పరిస్థితి జీతం దించండి అప్రీతి జీవితంలో తొలగించండి ఈ వాక్యమే ప్రభావ మాలో మంట రైలుగా ఈ మంట ప్రభా అలాది చూపించాలా ఈ వాక్యమే అగ్గి కనుక నేను చూపించాలే ప్రభా మీ పక్షంగా మేము రోజం పోషంగా ఉండాలే ప్రభా ఆ జీతంలో దయచేయండి ఆత్మస్వరూపంగా మార్చమని ఆదేశం నా దీవానికి స్వతం ప్రభాం ఎంతో వైరస్ వచ్చింది ముట్టి స్వసపరిచి విడిపించి వాళ్ళవి రక్షణ దండి ఎంతో మంది ఉన్న ప్రభా వాళ్ళ ఈ లాశం కాల్సిన వాళ్ళకి స్వార్థ పోవాలా వాల్వి రక్షణ పొందాలా అలాగే ముట్టను తాకండి ఒక ప్రభా తొలిగిపోతే మనం స్థిరపరచండి నాది వాళ్ళకు ముంచిన ప్లేస్ సేవ చేయాలా అన్న ముట్టం తాకండి ఇంకా రాసారి చూపించండి అన్న ధరకు ఇంకా ప్రభాషించులుగా మార్చండి బలపరచని స్థిరపరచని అలాంటి యొక్క చిత్తాన్ని నీ తనప్పుడు ప్రభా మాకు మా జీతంలో నెరవేర్చుకోని అండవి ముట్టి ఆరోగ్యం ద్వష్టపరచని ఇంకా బలం తెచ్చని అలాని అక్కడి వాక్యం చెప్పాలి సో ప్రభావ పశ్చిదాతం బలంతోండి ఇద్దరు పిల్లలు మీ వాక్యం చెప్పాలా నేను బలవంతు కావాలా మీ అస్తం మీద బలపరచని అగ్నికరించండి అన్న బంధువులంద రావాలి స్వరూను ఖాయం చేయండి చక్రవేళ బుల్ని తాకండి ఆయన జ్ఞానం తెచ్చండి ఆయన ధరని ప్రాణిక నెరవేర్చి తన భార్య వీరు వాడుకోని సంతానం కలిగించేయండి నా దీవానికి సొంతం చేసాం ప్రభా నీరాకర సమీపింది అలాగే ఇంక ప్రభావ ఉపాస ప్రార్థన చేయాలా కన్నీలు ప్రార్థన చేయాలా అలాగే ఈరోజు ప్రార్థన ఆ రోజు వాళ్ళకి ఇచ్చారు అలాగే అలాగా పాలు జీవరాత ప్రాధం చేసిన చదివిచ్చిన కనుక అంటే శ్రీ ప్రభా ప్రార్థనం చేసే ఆ పరిశుద్ధ ఆత్మశక్తి తెచ్చని బలం దశని అలాగే అన్ని వాచం ప్రభా మంచి అర్థం వచ్చే ప్రభా జ్ఞానం అలాగే వేగం జ్ఞానం కలిగేసేసి మీరాక అందరూ సిద్ధపచ్చుకొని సైతాన్ని దయాలని కలిసి మలిస్తున్నారు ఇప్పుడు సర్ ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తిమంతుడానికి వందాలి సయ్య అబ్రహామి శాఖ యాకల గొప్ప దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగల దేవ మహాగనుడ మహోన్నతుడు సర్వాధికారి సకల యుగంలో రాచిన దేవ పరిశుద్ధి నానికి వందాలిసయ్య ఈ దినవంత ప్రవ మీ సాయించి మనం నడిపించిన ప్రభావాక మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానిష్టకి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందాలి ప్రభావ ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించిన గొప్ప దేవా వాక్యం మీరు మాతో మాట్లాడిన ప్రభావా ఆరో ముద్ర ప్రభావ విప్పినప్పుడు ఏం జరుగుతుందో ప్రభావ ఎన్నో విషయాలు చూపించినారు ఏడో ముద్ర తర్వాత ప్రభావ నైనా ఇసు ప్రభావ ఏ రీతిగా మేము ఏడవ అధ్యాయంలో మేము ఉండాలా ప్రభావ ఆ ప్రభావ ఎన్నో పర్యాలించ ప్రావా విషయం మీరు మా జ్ఞాపకం చేస్తున్నది కానీ వందాలు ప్రభావ మరోసారి ప్రభావ మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావాకు వందాలుసాయి ఆ ముద్రలో మేము ముద్రించబడాలా ఓవే ఆ ఇసు ప్రవా నాడు నోవా కుటుంబం ముద్రించబడింది ఆ ఓడలోకి తీసుకొచ్చింది ప్రభావ నోవ కుటుంబం ఆర్థికమైన ప్రభావ ఓడ మీకు సాధృష్టం నైనా అనేకులు ప్రవా ఆ ఓడలోకి మేము తీసుకుని రావాలి మీరులో మేము తీసుకోవాలి అనేకలు ముద్రించబడాలా ప్రభావా సేవలో ఎంతోమంది ముద్రించబడాలా మీ ముద్దల్లో కూడా ఉండాలా ప్రవా అనేకులకు ప్రవా మీ వాక్యాన్ని ప్రకటించాలా ఇక సమయం చాలా చాలా తక్కువ బహు సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ నైనా ఇసు ప్రభావ మీరు అక్కడ సంబంధించిన పత్తి ప్రవచనం నెరవేర్తుంది ప్రవాటన్నింటినీ ప్రభావా విశీదీకరించి బహు విశేషంగా మీరు మాకు ప్రకటిస్తున్నారు నేను మాకు అర్థం చేస్తున్నారు తండి నీకు వందలు వాటిని అర్థం చేసుకునే ఒక అవగాహన ప్రభావ వివచన శక్తి మీరు మాకు ఓ ప్రభావ ఇటు ఇంకా ప్రభావ సంపూర్ణంగా గ్రహించే శక్తిని మీరు మాకు ఓ ప్రభావ నీకు వందాలు ఈ సయ అలా ధాన్యులకు ఇచ్చిన ప్రభావ నీకు గ్రహించే శక్తిని ఇస్తాను ప్రభావ కాబట్టి ఈ ప్రవచనాల ప్రభావ మాకు ఓ ప్రభావ కష్టతరంగా ఉన్న ప్రభావం మీరు మాకు అర్థం చేస్తున్నారు మీరు మీరు మీరు వాటి మేము ఏ రీతిగా అర్థం చేసుకోవాలో అందులో సత్యం మీ మాకు అర్థం చేస్తుంది కానీ నీకు వందలు ఓ ప్రభా ఇంకా వీటిని సంపూర్ణ మేము ఓ ప్రభ గ్రహించే శక్తిని మాకు అనుగ్రించమని ప్రాధిష్టం నా దేవన ప్రభావనికి వందాలేసయ్యా ఎన్నో విషయాల ప్రభావం మీరు మాకు బయలుపరుస్తున్నారాయన గొప్ప దేవన తన్ని ఆ నాలుగు దూతుల ప్రభావాలుగు దిక్కుల ప్రభావ అవి రెడీగా ఉన్న ప్రవగ్గత పాత్రలు పట్టుకున్న ఆయన గొప్ప దేవ ఇస్తా మీరు ఆగ్నేహిస్తున్నారు ప్రభావా మా దేవుని దాసులు ముద్రించారు కొంచెం కాలం ఆగమన్నారు గొప్ప దేవన ఇంకా సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ గొప్ప దేవన త్వర త్వరగా ప్రభావ మేము మీకు స్వార్థమే ప్రకటించాలా మా కుటుంబాల గురించి సిద్ధపచ్చుకోవాల మరి విశేషంగా అనేక కుటుంబాలను మీ చెంత మీద నడిపించాలా ప్రభావ అనేక ముద్రకు తీసుకొని రావాల ప్రభావా ఈ ముద్ర గురించి ఎక్కడ చెప్పబడలేదు ప్రభావ మీరు మాకు అనుగ్రహించారు గొప్ప దేవన తని అనేక చోట్ల ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా మనుషులందరినీ మీ చెంత నడిపి ప్రభా రోగ రకరకమైన తెగులు రాగ రోగాలు రాబోతున్నాయి ఈ లోకంలో ప్రభావ వాటి అన్నింటి నుంచి ప్రభావం తప్పించుకోవాలా రాబోయే సమలకాలంలో మిమ్మల్ని తప్పిస్తారు మీ నా ఓర్పుకి ఇచ్చిన వాక్యం గై కొన్న వాళ్ళు సమలకాలంలో మీరు తప్పిస్తున్నారు ప్రభావ కాబట్టి మీ వాక్యం మేము గైకోనాల ప్రభావ సంపూర్ణ మేము అర్థం చేసుకోవాలా ప్రభావ నైనా ఈసేందు భయమతోనే వణుకుతో మేము జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా మేము జీవించాలా ప్రభావ ఓ ప్రభావ నీ ఓ ప్రభావ మీ పోలికి చెప్పిన మమ్మల్ని మార్చని ప్రభావ నైనా మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధులు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రాదిష్టమైన గొప్పదేవాకు చిన్న తలాంతలు మీ మహిమ కొరక మేము వాడుకోవాలా అనేకలు మీరు చెంత నడిపించాలని సాయపడినైనా కేవీపెం ండి నూతనంగా అభిషేకించండి మీ శవలిక బలంగా వాడుకోండి పక్కొక్కని ముద్దలో తీసుకోవడానికి మేము ప్రార్థిస్తున్నాను పక్కొక్క పెడి మీ ఆత్మ చెత్తం ముద్రించండి ఇమోనందుకు మమ్మల్ని ముద్రిస్తారు ప్రభావాడు గోషణ ప్రాంతంలో ప్రభావ ఇసల ప్రజలు ముద్రించిన గొర్రె పిల్లల రక్తం ద్వారా ప్రభ తెగులు రాలేదు ప్రభావ మీ రక్తమే ప్రభావ ముద్ర ప్రవ ఏసుక్రీస్తున్న నామ ముద్ర మేమందరం ధరించుకోవాలి అన్ని ముద్దలోకి తీసుకుని రాలా ప్రవా ఆ రీతిగా అందరు ముద్దులో నడిపించమని ప్రార్ష్టమైనా గొప్ప దేవానికి వన్నాాలు ఇస్తే ప్రవా చిన్న శ్రేఖర ముట్టని ప్రవానకు మంచి ఆర్గం దండి అన్న ద్వారా ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావాకు బయపరుస్తున్నారు ప్రభావా గొప్ప దేవ ఎంతో సమయం వెచ్చించి ప్రవా వాటిని అర్థం చేసుకోలేగన ప్రభావా ఓ దేవా మీ శక్తిని బలాన్ని బయబడ్డి కనుగించండి కానీ వందనాలు చేస్తున్నాం అయినా నీకే కొత్తగా ఇంకా మీరు సంపూర్ణంగా మీరు బలపచ్చాను ఇస్తే ఇంకా ఆత్మీలతో ఇంకా నడిపించండి మీ సముచితమైన జ్ఞానం ఇంకా నింపండి ప్రభావా నా తండ్రి నా దేవానికి వందలు ప్రభావ మంచి ఆరిగిన దాన్ని ఉద్యోగ స్థలాల్లో ప్రతి స్థలాల్లో ప్రభావ మీరు ప్రభు దుడు ఎంత భయంకర శోధిస్తున్నవాన్ని ఏమో గద్దిస్తున్నాను ఓ దేవ దురాత్మక గద్దించిన ప్రభావా నా దేవే ఇంటి చూడ అగ్ని కంచి వండి పిల్లల చుట్టూ మీ కంచింది ప్రభావా నుంచి మీరు కాపాడండి మీ కృపల్లో భద్రపచ్చుకోండి ఓ ప్రభా బ కాలంలో ఉంటున్నాం ప్రభా నా తండి విడల భవిష్యత్తు మీ దీవించి మీకు సాక్షిని పెట్టుకున్న వాళ్ళ ఫీచర్ బ్లస్ చేయను ఉన్నంతేవైనా అనిపిస్తారు మంచి ఆగింది ఇచ్చిన నేను మీ కొంత గొప్ప శాసన పెట్టుకోనైనా మీరు ఆఖరి తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలి అన్నికు మీరు వైరస్ బాధ్యతలందరినీ స్వస్థపచ్చండి ఆ కలవరిసిల్లో మీరు పొందిగా గాయల స్వస్థతుంది ప్రభ పత్తి పెట్టి సంపూర్ణ స్వస్థత అనుగరించి మీకొక శాశన పెట్టుకోండి ఈ ఆరాధన సమయంలో ప్రభ మీరు మాకు సహాయకులు ఉన్నారు గొప్ప దేవా ఇష్ట ప్ర వాక్యవంతమృతం భద్రపరచుకోవాలని ప్రకారం మీరు జీవించాలా అనుభవపూర్వక మీ ప్రకటించాలంట సేవ జీవితంలోకి మమ్మల్ని అందరిని నడిపించి మనం ఆశ్రయించి మీకొక శాశనం పెట్టుకోమని మీరు ఆఖరి మనం సిద్ధపచ్చుకోవాలని త్వరలో రాయిన ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రాదించినాం తండ్రి ఆమె మన ప్రభుణ యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనది కాక ఆమెన్ అలలుయా